అనారో్యం నుండి తీర్చేయము ఆరోగ్యము దయచేయము సమాధానము దయచేయము సంతోషకరంగా వాళ్ళు జీవించడం కృపంతమైన మంచి ఆరోగ్యము సమస్త దయచేయడం ఏ యొక్క వారికి ఏ యొక్క లోపం ఉందో అవన్నీ కూడా సమకూర్చి అతన్ని ఆధీనంలో ఉంచుకొని మీరే సమస్త మన పొందుదని అనమాట ఈ రీతిగా అక్కడికి చిన్న బిడ్డలు చదువుతుండగా మీరు జ్ఞానము మీ యొక్క ఆలోచన చక్కని దయచేసి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి అనమాట వారు ప్రతి ఒక్కరిని మాట్లాడి మీ నాణ్యూ ఈ యొక్క రోగంలో జీవించుండగా మాత్రండి సమస్తం మీకు సాధ్యమైంది కాబట్టి మాత్రం లేదు వారికి అవసరాలని తీర్చమని ఈ సమాధానము శాంతిని తూపర భద్రపరచమని అన్ని విధములో మీరు వారికి తోడై ఉండమని ప్రభుత్వ ఏ సూచిస్తున్నాము ప్రార్థించి వేడుకొచ్చున్నా మరి మాట్లాడని తింటూ ఉన్నాం వందనాలు వీళ్ళ దేవాల సమాధానం వందనాలు ప్రతి జీవించిన పాపాలజీ మా పాప గురించి తోడేమైన ఇంపన్నీ తలుసుకోవాలి అవైలబుల్ సహానికి సమాధానం <pressing Falls going away> <Fast Hop happening> ప్రభా కుటుంబంలో ఉన్న ప్రతి దగ్గర కాల్ చేసి భార్య భర్త మీ ప్రేమ పెట్టాను దేవాలి ఎంతో వంధన పండ్లు పెట్టే ప్రతి అనారోగ్యం పెట్టి మీ యొక్క ఆరోగ్య బలం ఎంతో వందనైనా భద్ర బేస్టర్ దేవాళ్ళ ఇద్దరు పిల్లల ముట్టనిస్తే వంధన పిల్లల టెన్త్ పాస్ కావాలని ధ్యానం కుటుంబ సమాధానం దాన్ని మిగతా పిల్లలు కూడా కొడుగు నడిస్తారు బాబా మీ కుటుంబానికి అవసరం తీర్చండి కుటుంబానికి దండి బాబా సిస్టర్స్ అందరు అదే వాంఛన తీర్చండి వాళ్ళకి మీరు ఉండని బాబు ఎంతో వనరులు అందరి బ్రహ్మ లోతున్నట్టు ఐశ్వర్మ వాక్యం సత్యం పట్టుకొని నడవాలి ఐశ్వర్ మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాం కొంతసేపు ఎందుకంటే వినటం వలన విశ్వాసం కలుగుతుంది కదా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది మన విశ్వాసం బలపడాల విశ్వాసం బలపడితే మన ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం ఎందుకు మనము సంపూర్ణమైన జీవితంలో ఉండలేకపోతున్నాం ప్రభునందు ఎందుకు సంపూర్ణమైన ఆనందము మనం పొందలేకపోతున్నాం అన్న విషయాలు కొన్ని నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను కాబట్టి కొన్ని వాక్యాలు ఓపికతో ధ్యానిస్తాం తర్వాత ఎవరు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచ్చిన మత్తవార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం మార్కు సువార్త రెండవ అధ్యాయము ఐదవ వచ్చినం యాక రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచ్చినం చేసాం పరిశుద్ధ వండ్రి మీకు వందాలైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామం గృహంలో మేము అడుగు పెట్టినైనా ఈ గృహానికి మీ యొక్క శాంతి సమాధానం విరించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఆటంకపరచు ప్రతి చీకటి దురాత్మ అంధకార మంత్రశక్తులని ఏ శ్రీక్రీస్తు పరిశుద్ధ నామం పాతలంలో బంధిస్తున్నాం అపవిత్ర ఆత్మలారా ఏ శ్రీకృష్ణ ఆజ్ఞాపిస్తున్నా ఇక్కడ పనిచేయడానికి వీల్లేదు ప్రవ్వా ఈ కుటుంబం పట్ల తన మళ్ళీ మీ యొక్క దృష్టిని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతో ఆసక్తితో ఎంతో ప్రభు మీ సన్నిధికి వచ్చినారు ప్రవ్వాక్యాన్ని వినాలని ఎంత ఆసక్తితో ఉన్నైనా హృదయాలు తన మళ్ళీ తృప్తిపరచామని ప్రార్థిస్తున్నాం అతను దయచేయండి విశ్వాసాన్ని బలపరిచి ఓ ప్రభావ్వా యొక్క విశ్వాసంలో బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ కొరకు సాక్షన్లు పెట్టుకోండి ప్రవ్వా మరి విశేషంగా అన్ని పొంది ఉన్నామని ప్రార్థించమన్నారు మేము అట్లనే ప్రార్థించినాం ఇక్కడ ప్రవ్వా మా హృదయాన్ని మేము చూస్తున్నాం తండ్రి ఈ కుటుంబంలో మీరు చేస్తున్న అద్భుతాలను బట్టి మీకు ఎంతో వదనాలు తండ్రి వీళ్ళకి తనమలి ఎన్నో ఎంతో కాలం నుంచి ఆగిపోయిన యొక్క గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రవ్వా ఓ నైనా తనమలి ఆకాశపు వాటిలని విప్పి ఓ ప్రభు ఈ కుటుంబంలోకి వాటిని నడిపించమని ప్రార్థిస్తున్నాం నైనా అవును రాజా స్వస్థతలు దామని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే స్వస్థపరచబడటం మీకెంతో ఇష్టం అని వాక్యం సెలవిస్తాం తండ్రి అవును ప్రవ్వా మీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచమంటే నాకు ఇష్టం అంటున్నారు నైనా కాబట్టి మీరు ఈ బిడ్డలని స్వస్థపరచం అని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన డీమన్ స్పిరిస్ వీళ్ళని బట్టి పిలుస్తుండగా ఏ వాటిని గద్దిస్తున్నాం వాటిని పాతలను కనిచివేస్తున్నాం ప్రభా నైనా మీరు అద్భుతం చేకూర్చండి ఈ బిడ్డలందరినీ ఆశ్రయించండి ప్రభావ సర్వసత్యువులను నడిపించండి ముఖ్యంగా ప్రభావ వీళ్ళు ఎందు నిమిత్తం తన మళ్ళీ ఏ రీతిగా శ్రమలో ఉన్నారో చూపించమని ప్రార్థిస్తున్నాం దాని గురించి వాళ్ళు విడుదల పొందాలా ఎందుకంటే తమ శ్రమల నుంచి విడుదల పొందమన్నారు కాబట్టి తండ్రి ఆ మార్గం దయచేమని ప్రార్థిస్తున్నాం వాళ్ళ నుంచి బయటికి రావాలి అక్కల కొరతలు తీర్చాల మరి విశేషంగా మీ కొరకు ప్రతి చోట వీళ్ళు సాక్షిగా జీవించాలా అటువంటి జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని ఏం తండ్రి కొంతకాలం నుంచి క్రైస్తవ జీవిత విధానం ఎట్లా ఉంది అన్న అంశంలు ధ్యానిస్తా ఉన్నాను అనేక ప్రాంతాల్లో ప్రకటిస్తా ఎందుకంటే ప్రభు రాకడ ముందు ఏ రీతిగా ఉంటుంది పరిస్థితులు గమనించగలిగితే మనం ప్రభు కొరకు సిద్ధపడమా లేదా సిద్ధపడుతున్నామా లేదా క్రైస్తవ సంఘం ఏ రీతిగా ఉంది అన్న విషయాలు నేర్చుకోగలం ముఖ్యంగా ఏందంటే ఆయన పుట్టుక సమయాన్ని ధ్యానించినప్పుడు ఇది డిసెంబర్ కాదు క్రిస్మస్ టైం అసలే కాదు కానీ సాధారణంగా ఈ విషయం నేను చూపిస్తూ ఉంటాను అన్నిటిలో ఆయన పుట్టే సమయానికి ఎవ్వడు గ్రహించలేదు మెస్సయ పుడతడానికి ఎవ్వడు గ్రహించలేదు అంటే పాత నిబంధన కాలపు ముగింపు సమయానికి వచ్చినప్పటికీ ఇస్రాయల్ దేశంలో ఎవరు గ్రహించలేకపోయినారు ఆయనని కేవలం మూడు కుటుంబాలే మీకు తెలుసు ఎంతమంది తెలుసు మూడే కుటుంబాలు గుర్తించగలిగినాయి ఆరు లక్షల మంది ఇస్రాల్ ఆ రోజులలో ఉంటే రెండు వేల సంవత్సరాల అందులో కేవలం మూడు ఫ్యామిలీ ఆయన మెసయా పుట్టిండు పుట్టబోతుండు అని గ్రహించగలిగినాయి అంటే దగ్గర దగ్గర అంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ నైన్ పర్సెంట్ పాపులేషన్ గుర్తించలేదు మెస్ఐన్ మళ్ళీ ఆయన కొరకు కనిపెట్టుకున్నారు ఆయన కొరకు ఎన్నో ప్రవచనాలు ధ్యానించినారు పాత నిబంధన కాలపు ప్రవచన ప్రవక్తలు ఆయన పుట్టుకం గురించి ప్రకటిస్తా ఉంటే ఆయన పుట్టే సమయానికి మూడే కుటుంబాలు గుర్తించగలిగినాయి అంటే విశ్వాసం కొట్టుకొని మొత్తం దేశమంతా లేదు విశ్వాసం అదే రీతిగా సరే ఆ మూడు కుటుంబాల గురించి చెప్తాను సార్ ఆ మూడు కుటుంబాలు ఏమంటే ఎలిసపేతు జకర్యాల కుటుంబము దాని తర్వాత యోసెఫ్ మర్యాల కుటుంబం ఇంకొక కుటుంబం ఎవరని చెప్పగలరా కనిపెట్టుకోలే అంటే మిసయా పుట్టబోతుండు అని ఎదురు చూసిన వాళ్ళలో ఈ మూడే కుటుంబాలున్నాయి రెండు కుటుంబాలు నేను చెప్పిన ఇంకొక కుటుంబం ఎవరు ఆయన పేరు సుమయోను క్యూస్ట్రా ఎవరికొకరికి తగులుతుంది అంటే మనము ఎంతో కాలం నుంచి ఈ వాక్యాలలో ధ్యానిస్తున్నాం గాని మన మైండ్కి తడతలేవి ఇవి అయితే రెండవసారి ఆయన తిరిగి రానందరం నమ్ముతాం కదా మనుషు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా అన్నాడు ఆయన వచ్చే ట్యాంకి కూడా అటనే ఉంటుంది అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన వచ్చే టైంకి భూమి మీద విశ్వాసం ఉంటుందా ఆయన ఎందు ప్రార్థన చేస్తాము వర్షిప్ చేస్తాము అన్నీ ఉంటాయి మతపరమైన జీవితం క్రైస్తవ జీవితం అన్ని ఉంటాయి కానీ ఆయన వచ్చే టైంకి ఈ లోకంలో విశ్వాసం ఉంటుందా అని ప్రశ్న అది నీకు నాకు ప్రశ్న ఈరోజు చేస్తున్నాడు అంటే ఆయన వచ్చే టైంకి నీలో విశ్వాసం ఉంటుందా ఆయన ఆయన పుట్టే టైంకి మూడే కుటుంబాలలో విశ్వాసం ఉంది ఆయన వచ్చే టైంకి ఎన్ని కుటుంబాలలో విశ్వాసం ఉంటదో అది ప్రశ్న అన్నట్టు కాబట్టి ఈ సత్యం గ్రహించిన నువ్వు ఏ రీతిగా ఉండాలా నీలో విశ్వాసము ఉందా నీలో విశ్వాసం బలపరుచుందా లేదా అంచలంచున్నా క్రైస్తవ జీవితంలో విశ్వాసాన్ని ఎదగనియకుండా అడ్గిస్తా ఉంటాడు దురాత్మ సైతానుడు కాబట్టి ఎట్లా అంటే మనము మన జీవితాల్లో ఏ రీతిగా ఒకసారి నువ్వు రక్షింపబడ్డాంక పాతవి గతిస్తే సమస్తం కృతమైతే నీ జీవితంలో పాతవి గతించినంటే పాపపు జీవితము అపవిత్రమైన జీవితము లోకాతీతమైన జీవితము లోకాశాలకు అంకితమైన జీవితాలు కొట్టుకొని పోవాలా నువ్వు ప్రభులో జీవించడం నేర్చుకోవాలా ఎల్లప్పుడు ఆనందించాలా ప్రభునందు దివారాత్రంలో దేవుని వాక్యాన్ని ధ్యానించాలా ఇవన్నీ పోయినా క్రైస్తవ జీవితంలో లేవు నేను ఒక రీసెర్చ్ నాకు రీసెర్చ్ అంటే చాలా ఇష్టము అంటే ఒకప్పుడు రకరకాల రీసెర్చ్ చేసేవాన్ని ఇప్పుడు బైబుల్ రీసెర్చ్ లో ఎక్కువ టైం గడుపుతాను రకరకాల రీసెర్చ్లు చేసిన పుస్తకాలు రాసిన ఎన్నో రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసిన మొత్తం ఎక్కడెక్కడెక్కడ ప్రపంచం అంత వస్తా ఉంటే లెటర్స్ నాకు సరే అవన్నీ నాకేమి అంత మోజులేదు వాటి మీద ఒకప్పుడు ఉండే ఇప్పుడు లేఖను పరిశోధించుడి అన్నాడు ప్రభు కాబట్టి దేవుని వాక్యం నేను అనిస్తా ఉంటాను అనేసి ఏదో రకరకాల పుస్తకాలు చదువు నేను బైబుల్లో చూస్తాను ప్రార్థన పూర్వకంగా కనపెడతాను దేవుడు కొన్ని విధానాలను ఆ విషయాలు నేర్చుకోవడం కొరకు కాబట్టి నేను ఒక రీసెర్చ్ రిపోర్ట్ చదువుతున్నాను ఏంటంటే యునైటెడ్ స్టేట్స్లో యవనస్తుల పరిస్థితి ఏ రీతి ఉందనేది ఎందుకంటే ప్రపంచమంతటా యవనస్తులు అమెరికన్ కల్చర్ ని పాటిస్తూ ఉంటారు ఫాలో అవుతూ ఉంటారు అమెరికా దేశంలో ఎట్లా ఉంటే కల్చర్ తక్కిన దేశాలలో అట్లనే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు దాన్ని కాపీ కొడుతూ ఉంటారు అన్నట్టు అయితే యవనస్తులలో వన్ కేవలం వన్ అంటే వందకి ఒక్కడే పర్సెంట్ కి ఒక్కడికే విశ్వాసం ఉంటుంది అంట ఆ విశ్వాసం కూడా ఎట్లా ఉంటుంది వాడు సంపూర్ణంగా సత్యం అంటే సర్వసత్యం అంటే ఒప్పుకోడంట అంటే ఈశ్వరం ఎట్లనో తక్కిన కూడా అట్లనే అంటే సంపూర్ణమైన సత్యం కాదన్నట్టు అంటే సగం సత్యం సగం అబద్ధం అన్నట్టు అట్లనే బైబుల్ పర్ఫెక్ట్ వాక్యం కాదు అని తయారైనారంట అంటే బైబుల్ కూడా ఒక పుస్తకం అన్నిటితోని అంటే అటువంటి విశ్వాసాలకి వెళ్ళిపోయినారు ఆ ఒక పర్సెంట్ ఉన్ను కూడా అంటే చూడండి అట్లుంది పరిస్థితి తర్వాత ఇంకొక రీసెర్చ్ రిపోర్ట్ లో నేను చూసిన ఎందుకు ఇట్లా తయారైనారంటే కుటుంబాలలో దురదృష్టం ఏంటంటే ఆ దేశాలలో కుటుంబాలు ఎట్లుంటాయంటే తల్లిదండ్రులు భార్య భర్తలు డివోర్స్మెంట్స్ కి చాలా అప్లై చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు కనీసం మూడు సార్లు నాలుగు సార్లు పెళ్లిళ్ళు చేసుకుంటారు అక్కడ ఆ దేశం అట్లా తయారైంది దాని గురించి నేను తప్పుగా చెప్తలేను దాని స్థితి అరీతిగా ఉంది రోజు బైబుల్ ప్రకారంగా ఒకటే వివాహం డివోర్స్మెంట్ అనేది లేదు బైబిల్లో ఏస్ప్రవ్ అంటాడు మోసే మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మీకు ఆ పరిత్యా పత్రిక గురించి రాసిచ్చింది అంతేగాని మొదటి నుంచి అరీతిగా లేదు అంటాడు ఏసు కాబట్టి మనం కూడా అదే స్టాండ్ తీసుకుంటాం అందుకే మన మన సేవలో వచ్చే కేసెస్ ని మనం ఎట్టి డివోర్స్ కి పోనీ అటగిస్తాం ఎట్టి డివోర్స్ కానీయం మేము మా దగ్గరకు వచ్చే కేసులన్నీ ఎట్టి పరిస్థితిలో నువ్వు ఎంతగాని అన్నిటినీ తలాలా అన్నింటినీ భరించాలా చివరి వరకు మీరు కలిసిమెలిసే ఉండాల్సిందే అంతే తీర్మానించుకోవాలి కానీ డివోర్స్మెంట్ కి మేము ప్రోత్సహించాం వేరే పాస్టర్స్ ప్రోత్సహిస్తారు కాబట్టి వారిని విడదీసిన వాడికి శాపమని ఉంది వాక్యం విడదీయడానికి వీల్లేదు ఎవరన్నా కాని పాస్టరే కాని ఏంజల్సే కాని ఎవరన్నా గానీ విడదీయద్దు భార్య ఎందుకంటే అది మోసపుచ్చు ఆత్మల విధానం కాబట్టి అటువంటి సేవ మనం లేం అయితే ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ఈ రీసెర్చ్ స్టడీలో తల్లిదండ్రులు ఇద్దరు దేవుని విశ్వాసంలో ఉంటే అంట తొంభై శాతం యవనస్తులు విశ్వాసంలో ఉంటారంట పాయింట్ నంబర్ వన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత తల్లిదండ్రులలో ఒకరే విశ్వాసంలో ఉన్నారనుకో అంటే తండ్రి గాని భార్య గాని తల్లి గాని ఒకరే విశ్వాసంలో ఉండి ఇంకొకరు అవిశ్వాసం ఉంటే పిల్లలు యాభై విశ్వాసంలో ఉంటారంట అయితే ఇద్దరు తల్లిదండ్రులు విశ్వాసంలో లేరనుకో వాళ్ళ పిల్లల పరిస్థితి ఏందంటే 6% పర్సెంట్ విశ్వాసంలోకి వస్తున్నారంట మీకు అర్థమవుతుందా రీసెర్చ్ అంటే ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు అట్లనే ఇంకా రకరకాల రీసెర్చ్ స్టడీస్ ఉన్నాయి వాటి పేర్లు నేను మీకు చెప్తలేను గాని డెబ్బై శాతం యవనస్తులు హై స్కూల్లో ఉన్నప్పుడే విశ్వాసం పోగొట్టుకుంటారంట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎందుకంటే హై కదా వాళ్ళకి సైన్స్ నేర్పేది ఎక్కువ ఫిజిక్స్ కెమిస్ట్రీ అవన్నీ అక్కడే నేర్పుతారు ఈ సృష్టి ఎట్లా తయారైంది ఎవల్యూషన్ అనే పదం వాడతారు ఎవల్యూషన్ మనమేమో బైబిల్లో క్రియేషన్ అంటాం దేవుడు ఈ సృష్టిని నిర్మించిండు సృష్టించి అంటాము వాళ్ళు ఏమంటారు అంటే ఇది దాని అదే పుట్టింది అని చెప్తుంటారు వాళ్ళు అట్లా ఆ రీతిగా వాడికి కన్ఫ్యూజన్ అన్నట్టు బైబుల్ వాక్యం ఇది కరెక్టా అది కరెక్టా ఆ రీతిగా వాళ్ళు అవిశ్వాసులు అయిపోతున్నారు హై స్కూల్కి తర్వాత అక్కడ ఏముందంటే ఎందుకు ఆ రీతిగా తయారవుతున్నారన్నప్పుడు కుటుంబము కుటుంబము వాడికి వచ్చిన డౌట్స్ కి జవాబు ఇవ్వలేని స్థితిలో ఉన్నది ఈరోజు క్రైస్తవ కుటుంబం ఇప్పుడు మీ పిల్లలే అటువంటి ప్రశ్నలు ఇచ్చారు మీరు ఏ రీతిగా వాడికి ఆన్సర్స్ ఇవ్వగలరు నేను కూడా సైన్స్ నమ్ముతాను సైన్స్ సృష్టించిన వాడే ప్రభు ఎందుకంటే ఆయన ఆయన బాగా అర్థం చేసుకోవడానికి కొరకు సైన్స్ అనేదాన్ని పెట్టేండు కానీ సృష్టికర్త కంటే గొప్ప కాదది సైన్స్ ఎందుకంటే దానికి కూడా బలహీనతలున్నాయి సైన్స్ కి దానికి లిమిటేషన్స్ ఉన్నాయి కానీ సైన్స్ దేవుని కంటే గొప్ప అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తారు ఈ రోజుల స్టడీస్ ఆ రీతిగా యవనోస్తులు సైన్స్ ఎక్కువ బానిసలు అయిపోయి తృణీకరిస్తున్నారన్న స్టడీస్ బయటకు కాబట్టి మొదటిదిగా కుటుంబము ఈ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేయలేని స్థితిలో ఉంది రోజు క్రైస్తవ కుటుంబాలు తల్లిదండ్రులు చెప్పలేని సిద్ధులు పిల్లలు వచ్చి ప్రశ్నలు వేస్తే వాళ్ళు చెప్పలేరు నిజంగా ఏ ఆరు రోజులలో ఈ సృష్టి ఈ మొత్తం సృష్టిని సృష్టించింది ఆ చెప్పలేరు చెప్పలేరు ఆరు రోజులు పట్టిందా ఇంత పెద్ద సృష్టిని సృష్టించడానికి కొరకు అని జవాబు వేస్తే తల్లిదండ్రులు చెప్పలేరు జవాబు ఎందుకంటే తల్లిదండ్రులకి ఎవరు చెప్పారు తల్లిదండ్రులు ఎప్పుడు నేర్చుకున్నారు అని చెప్పలేరు సరే నేను అంత డీటెయిల్ గా ఇప్పుడు మీకు చెప్పలేను కానీ ఇవన్నీ ప్రశ్నలు మీరు సరిగా వాటికి జవాబు ఇవ్వకపోవడం వలన పిల్లలు అవిశ్వాసులుగా తయారవుతున్నారు వాటి మీరే వాటికి జవాబులు చెప్పింటే ఆ రోజు వాళ్ళు ఆ రీతిగా తయారగాక పెట్టాలి ఈ రోజు కాబట్టి ప్రపంచమంతటా ఇది ఇప్పుడు నెరవేరే మనం ఉన్నాం ఎందుకంటే ఉదాహరణకి మీరు పొద్దున్న లేసినప్పుడు ఎంతసేపు ప్రార్థనలు కూర్చుంటారు సాయంత్రం ఎంతసేపు ప్రార్థనలో కూర్చుంటారు కుటుంబ ప్రార్థనలు ఏమైనా కొంతకాలం ఉండే దాని తర్వాత ఏమైనా అన్ని మాయమైపోతున్నాయి అదే నువ్వు ప్రతిరోజు కనీసం ఒక గంట రెండు గంటలు ప్రార్థనలు కూర్చుంటే పిల్లలు మీతో పాటు వాడు ఏమైతుందంటే రెగ్యులర్ గా దేవుని విశ్వాసంలో ఎదగడానికి అవకాశం ఉంటది లేకపోతే వాడు ఏం చేస్తాడు వారానికి ఒక ముప్పై గంటలు ఆ రీసెర్చ్ స్టడీలో చెప్తున్నాడు ముప్పై గంటలు వాడు క్లాస్లో కూర్చొని నేర్చుకుంటా ఉంటాడు ఈ సైన్స్ ఇవన్నీ రకరకాల అవన్నీ నేర్చుకుని వాడు నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక గంట సేపే రెండు గంటల సేపే లేకుంటే సండే చర్చికి పోతే హాఫ్ అవరే ఉంటుంది వాక్యం ఇప్పుడు హాఫ్ అన్ అవర్ లో పోయింది వాక్యం మనుషులు కోపిక దేవుని వాక్యం వినడానికి ఫిఫ్టీన్ మినిట్స్ లో వాడికి ఏం విశ్వాసం బలపడుతుంది థర్టీ అవర్స్ ఏమో లోకాతీతమైన విషయాలు నేర్చుకుంటుండడు దాని తర్వాత తగిన ఇంకొక థర్టీ అవర్స్ అంటే 60 అవర్స్ టోటల్ 30 అవర్స్ రకరకాల పుస్తకాలు చదువుతాడు వాడు సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీషు మ్యాథ్స్ అవన్నీ చదువుతూ ఉంటాడు తగ్గిన థర్టీ అవర్స్ వాడు ఏం చేస్తుండే టీవీ ముందు కూర్చుంటాడంట లేకుంటే వీడియో గేమ్స్ ఆడతాడంట లేకుంటే మొబైల్ ఫోన్ మీద రుద్దుతా ఉంటాడంట వాళ్ళ టైం అంతా ఆ రీతిగా ఖర్చు విశ్వాసము దేవుని వాక్యము దేవుని ఆసక్తి అనేది బొత్తిగా మాయమైపోతుంది అంట అంటే అట్లా మాయంగా అయిపోతే ఆయన ఆయన లేడనట విశ్వాసం లేకపోతే ఆయన లేనట్ట ఖచ్చితంగా ఉన్నట్టే కదా ఆయన గమనిస్తున్నాడు ఎందుకంటే గతంలో కూడా ఆ రీతిగా జరిగింది కాబట్టి ఇక మీదట కూడా ఆయన తిరిగి వచ్చే టైంకి నిజంగా విశ్వాసం కనుగొనునా అంటే మనం మనకి సవాల్ చేస్తుండే నేను అట్లా ఉండడానికి వీల్లేదు ప్రవ్వా నాలో నేను ఖచ్చితంగా విశ్వాసంగా ఉంటాను అదే రీతిగా నా కుటుంబం కూడా విశ్వాసంలో ఉంటది అని మనము దాన్ని సవాల్గా తీసుకోవాలా అందుకు నువ్వే మాకు సహాయం చేయడవ్వా అన్న ప్రార్థన నీకు అవసరం ఈ రోజు నుంచి కాబట్టి ఇప్పుడు నేను మీ కొన్ని ముఖ్యమైన విషయాలు నేను చూపిస్తాను మొదటిగా ఏంటంటే కుటుంబము లేక తల్లిదండ్రులు దీనికి బాధ్యులు పిల్లలు అవిశ్వాసులుగా తేరడానికి కారణం ఫస్ట్ పాయింట్ మనమే రెండవది నేను చర్చి కూడా చెప్తాను ఎందుకంటే చర్చిలో నువ్వు ఫుల్ ఎంటర్టైన్మెంట్ పెట్టేసిన ఏ చర్చ్ చూసిన రోజు ఎంటర్టైన్మెంట్ తో నిండిపోయావు ఎంటర్టైన్మెంట్ అంటే తెలుసు కదా మీకు మ్యూజిక్ పాటలు ఇంకా ఫం ఏమంటారు వాటిని ఫెస్టివల్స్ వస్తే ఫంక్షన్స్ వస్తే డ్రామాలు స్కిట్లు సినిమాలు కాంపిటీషన్లు ఇవి చూస్తారా మీరు చర్చ ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి ఈ డ్రామాలు స్కిట్లు కాంపిటీషన్లు పాటలు పాడడము క్విజ్లు ఇవేనా అసలు బైబిల్లో లేవు అవి అవి ఎక్కడ చెప్పానికి బాగుంటే లేదు బ్రదర్ ఆ రీతిగా పెడితే పిల్లలు అట్రాక్ట్ అవుతారు అంటే నువ్వు వాడిని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావా ప్రభుకు అట్రాక్ట్ చేస్తున్నావా ఆయన ఆకర్షించుకోవాలి కదా మనము ఆయన తట్టు ఆకర్షింపబడకపోతే ఆయన మనల్ని ఆకర్షించకపోతే మనం నశించిపోతామన్నది వాక్యం ఆయన మనల్ని ఆకర్షించుకోవాలా చర్చ ఏం చేస్తుందంటే ఆయన తట్టు ఆకర్షిపడకుండా ఎంటర్టైన్మెంట్ తట్టు మ్యూజిక్ తట్టు డ్రామాల తట్టు సినిమాల తట్టు స్కిట్స్ వీటికి వీటి వీటి తట్టు ఎంటర్టైన్ అట్రాక్ట్ అయ్యేటట్టు తయారు చేస్తుంది చర్చ్ అంటే చర్చ్ ఏం చేస్తుంది అంటే ప్రభు చెంత నడిపిస్తలేదు ఆ రీతిగా చూస్తే వాళ్ళని ఎంటర్టైన్మెంట్ లో ముంచేసి ముగ్ధులుగా చేసేసి ప్రభు నందు ఎదగనియకుండా ఓ రీతిగా అడ్డంగా ఉందనిపిస్తుంది నాకు ఇది చూస్తా ఉంటే ఒక హాఫ్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ లేక ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వర్షిప్ సండే దాని తర్వాత ఏం లేదు ఇంకా చర్చ్ కూడా నేను ఈ ప్రశ్నలు వేస్తే జవాబు లేవలేని స్థితి నుండి అందుకే మీరు గమనించారు యూట్యూబ్స్ అక్కడ ఇక్కడ ఈ ప్రశ్నలు వేస్తూ ఉన్నారు వేరే హేతువాదులు గాని వేరే మతస్తులు గాని పాస్తలని ప్రశ్నలు వేస్తే పాస్తలు కూడా జవాబులు ఇవ్వలేకపోతున్నారు వీటికి అట్లాంటి కాలంలో మనం అంటే మన ఆ ఎందుకు అట్లా తయారైనారు వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు భవిష్యత్తులో ఈ రూపకంగా ప్రశ్నలు నేను కళ్లారా చూసిన ఎన్నో కేసులు ఎటువంటి నా దగ్గర కూడా వస్తే ఇట్లాంటి ప్రశ్నలు ఉంటారు మేము వాక్యాలు చెప్తుంటే ఆరే సెకండ్ చేసి ఎంతమంది ప్రశ్నలు కూడా వేసిన కాలం ఉంది సరే మేమేం గొప్పోళం కాదు ఎంత ఇంటెలిజెంట్ కాదు కానీ ప్రభు ఆ టైంకి ఏదో జవాబు ఇస్తున్నాడు మేమేదో వాడికి ఆన్సర్ ఇస్తున్నాం ప్రేమతో ద్వేషం లేకుండా ప్రభు ఆ బిడని మేము ప్రేమించాలా మేమిచ్చే జవాబు ద్వారా కనీసం వాడు రక్షణ పొందాలా అటువంటి దృక్పథంతో మేము అక్కడ వాక్యాలు చెప్తా ఉండటం అక్కడ జరుగుతూ ఉంది కూడా కానీ చూడండి మొదటిదిగా పేరెంట్సే బాధ్యులు పిల్లల విశ్వాసం పెదగాలన్నా ఎదగాలన్నా విశ్వాసంలో నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలన్నా మీరే బాధ్యులు ఎందుకంటే మీరు వాళ్ళని చిన్నప్పటి నుంచి ప్రార్థన నడిపించలేదు చిన్నప్పటి నుంచి నడిపించి కొంతకాలం కనుక విడిచిపెడుతున్నారు విడిచిపెట్టద్దు మనం వాడికి ఎటువంటి కష్టం వచ్చినా మనం ముందు ప్రార్థన చేద్దాం అనలా పిల్లల పరీక్షకు సిద్దమవుతుంటే ఫస్ట్ ప్రార్థన చేద్దాం అనాల నిద్రపోక ముందు మనం ప్రార్థన నేర్తనే వాడికి రెగ్యులర్ గా పడాల మైండ్ లో ప్రార్థన ప్రేయర్ ప్రేయర్ ఎందుకంటే అదే మనకు వెపన్ ప్రార్థన అనేది ఒక ఆయుధం మనకి నువ్వు దుష్టి మీద విజయం పొందాలంటే ప్రార్థన ఒకటే ఎందుకో తెలుసా మీకు ఒకటి చెప్తాను చూడండి ప్రార్థన చేసినప్పుడు ఏంటంటే మనము సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకుంటున్నాం సరెండర్ అవుతున్నాం ప్రవ్వా నా వల్ల కాదు నైనా సమస్తం నీ వల్లనే అవుతుంది ప్రవ్వా ప్రార్థన మనం అట్లా చేస్తలేం మనం అట్లా చేస్తలేం కాబట్టి వాడు నిన్ను ప్రార్థన చేయనీయాడు ఎందుకంటే ఎప్పుడైతే మనం మోకాల మీద ప్రార్థన చేస్తామో కంప్లీట్ గా మనం ఆయనకి సమర్పించుకుంటున్నాం కాబట్టి ప్రభా ఇక మీద నీకొప్ప జక్తులు నువ్వే నడిపించా అని అంటావు అప్పుడు దుష్టుడు నిన్ను ముట్టలేడు నిన్ను ప్రార్థన చేయకుండా వాడు అడ్డగిస్తూ ఉంటాడు కొన్నిసార్లు ఎంత నిర్మానుషం ఉన్నా పెద్ద పెద్ద శబ్దాలు అయితే ఉంటాయి అనుభవం అయిందో లేదో నాకు చాలా అయితే సైలెంట్ వాతావరణంలో ప్రార్థన చేస్తుంటే ఇంకా తీవ్రంగా ప్రార్థనా దర్శనకెళ్ళిపోతుంటే పెద్ద పెద్ద శబ్దాలు అంటే వాడు ఏదో రీతిగా శబ్దాలు క్రియేట్ చేస్తూ ఉంటాడు వాడు ఈ లోకపు దేవుడు కదా వాడు ఈ యుగ వాడు కాబట్టి వాడికి కంట్రోల్ ఉంటుంది వెదర్ మీద కంట్రోల్ ఉంటుంది సరౌండింగ్స్ మీద పరిస్థితుల మీద కంట్రోల్ ఉంటుంది వాడికి వాడు క్రియేట్ చేయగలడు కానీ వాడికంటే గొప్పవాడు మన ప్రభు కాబట్టి మనం షేక్ గాము శబ్దం కాని ఏమైనా పడని మీదనే ఉంటాను నేను కళ్ళు ప్రార్థన చేస్తాను ఏమన్నా శబ్దాలు గాని నా మీద ఏం మన పడిని నేనేం వరిగాను అటువంటి తీర్మానానికి మనం రావాల ప్రార్థన జీవితంలో ఒక పాస్టర్ చెప్తుంటే నేను విన్నా ఆయన ఒకరోజు ప్రార్థన చేస్తూ ప్రాక్టీస్ చేద్దాం ఏమవుతుంది కంటిన్యూస్గా ఒక త్రీ అవర్స్ ప్రార్థన చేస్తే అని ప్రాక్టీస్ చేస్తుండటంట ప్రార్థన చేస్తుండట ఆయనకి కృపవరలు భాషల వరం ఉంది భాషలు ప్రార్థన చేస్తుండట అయితే టూ అవర్స్ ప్రార్థన చేస్తున్నాక టూ అవర్స్ దాటినాక ఆ కండ్లు మూసుకోలేదు కండ్లు ఉన్నాడంట ప్రార్థన చేస్తుండటంట టూ అవర్స్ దాటినాక చూద్దాం ఏం జరుగుతుంది అంటే ఆయనలో టోటల్లీ డిఫరెంట్గా వస్తున్నాయంట ప్రార్థన ఆయన చేస్తుంటే ప్రార్థన మారిపోతుందంట ఆయనకి ఏం అర్థం కావట్లేదు అంటే కంట్రోల్ అంతా పోతుందంట సరే కొంచెం సేపు ఇంకా చూద్దాం ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇంకొక టూ అవర్స్ అట్లా కంటిన్యూస్ గా సిక్స్ అవర్స్ చేసుకుంటా పోయిందంట అట్లా సిక్స్ అవర్స్ చేసినాక చూస్తే మొత్తం హెవెన్ దిగొచ్చేసిందంట ఆయన కళ్లే మూసుకున్నాడంట మొత్తం హెవెన్ ఉందంట ఇట్ల అంత దూతలు అందరు ఎగురుతున్నారంట ఆయనకు ఆ ఎక్స్పీరియన్స్ అయిందంట అంటే చూడండి మీకు మనం అర్థం చేసుకోవాలి యాక్చువల్గా హెవెన్ ఎక్కడుంది మన హృదయంలో ఉంది మన చుట్టూ ఉంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడినారాయణ ప్రార్థిస్తారో ఇక్కడ ఉంది పర్లవరాజ్యం కాని ఇప్పుడు మీరు ఈ కళ్లతో చూస్తున్నారు కాబట్టి మీకు అనిపిస్తలేదు మీరు కళ్ళు మూసుకొని మీకు హృదయంతో చూడండి మీకు దిగు వస్తుంది నాకు అనుభవం ఉంది నేను ఎన్నిసార్లు అంటే గొప్పగా చెప్తాను మీకు ప్రార్థన ఎఫెక్ట్ చెప్తున్నాను నేను మీకు ఎట్లుంటది ప్రార్థనని దూతల రెక్కల శబ్దాలు వినిపిస్తాయి మీరు కంటిన్యూస్ గా ప్రార్థన చేస్తామంటే అప్పుడు మీకు అర్థమవుతుంది నిజంగా మన దేవుడు ఉన్నాడు ఇక్కడ మా దేవుడు మాతో పాటు ఉన్నాడు మాకింక భయం ఏలా అన్న స్థిరత్మైన విశ్వాసానికి మీరు వస్తారు అర్థమవుతుందా కాబట్టి అటువంటి ప్రార్థనలోకి మనం వెళ్లాలంటే వీళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి ఆ భక్తులు ఇప్పుడు నేను గమనించాను కొంతమంది భక్తులు సీక్రెట్స్ చెప్పారు వాళ్ళు ప్రార్థనలు చేస్తుంటే వాళ్ళు స్టేజ్ మీద పోయి ఇట్లా చేయబడితే అందరు పడిపోతుంటారు కదా వాళ్ళ వాళ్ళ ప్రైవేట్ లైఫ్ స్టైల్లో కొన్ని నేను కొన్ని రిపోర్ట్స్ చూసినా కాబట్టి నాకు తెలుసు వాళ్ళు కొందరు ఏం చేస్తారంటే గుహలలోకి పోయి ఫార్టీ డేస్ థర్టీ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తారు అంటే కాన్సన్ట్రేషన్ తో ప్రార్థన చేసి ఆ వరం పొందుకుండేంత వరకు రెప్పరు మీకు అర్థమవుతుందా స్టేజ్ మీద వాడికి ఎక్కడికెళ్ళొచ్చినాయి ఆ కృప వరంలో అటువంటి వరాలు చెప్పరు వాళ్ళ సీక్రెట్స్ అక్కడే ఉంది వాళ్ళకి మనకి తేడా నాకు తెలిసిన సీక్రెట్స్ నేను అందరితో ఎందుకంటే నేను ఒక్కడనే పాపులర్ కావద్దు మనం అందరం పాపులర్ గా దృష్టిలో ఈ లోకం దృష్టిలో పాపులర్ అయితే వేస్ట్ మనం అంటే మీరు విశ్వాసంలో ఎట్లా ఎదగాలనే విషయాలు నేను మీకు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ప్రార్థన ఫస్ట్ పాయింట్ మనం కాజ్ కానే కావద్దు ఎటువంటి సమస్య వచ్చినా మీరు సమస్యను చూడద్దు ఎందుకంటే సమస్య కంటే మన ప్రభుత్వ గొప్పవాడు నేను ఆల్మోస్ట్ మీరు నమ్ముతారా ట్వంటీ ఇయర్స్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ రోగంతో సఫర్ అయినా పుట్టుకతోనే నైన్టీన్ నుంచి చెప్తున్న మాట నాది మిల్క్ మిల్క్ తాగితే మొత్తం ఇట్లా చిట్లిపోతాయి బాడీ ఇవన్నీ పగిలిపోతాయి కాళ్లన్నీ పగిలిపోతాయి కళ్ళన్ని ఎర్రగా అంత పుండ్లు శరీరం అంతా వాళ్ళు ఆ రోజులలో మందులు లేవు లాక్టోజ్ ఇంటాలెన్స్ కి మందులేదు ఆ రోజులలో సో మరి పుట్టిన పిల్లలకి మళ్ళీ ఏం తాపుతారు పాలు కాకుండా అవి పాలు దాతనే ఉండాలా పుండ్లు అట్లా నాకు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వరకు ఉండే పుండ్లు ఆ పుండ్లన్నీ ఇంత భయంకరమైన పుండ్లు నా దగ్గర అంత మన ఆ చాపవాసన వచ్చేది చాపవాసన వస్తే నాయకు ఎవ్వరు రాకపోతే చిన్నప్పుడు ఎవ్వరు ఆడుకోనికి రాకపోయేళ్ళు నీసువాసన చాపవాసన ఒక్కడిని మూలకి కూర్చునేటండి ఇట్లా ఇట్లా చిన్న రూమ్ లో పోయి మూలకి కూర్చొని బైబుల్ వాక్యం చదువుకుంటుంది ప్రార్థన చేసేటండి ఇంటర్మీడియట్ తర్వాత మాయమైపోయినాయి ఇంటర్మీడియట్ అంటే మీరు అన్న నుంచి నువ్వు మీకు బంద్ చేసినవేమో కదా కానీ మీ తెలుసా సిక్స్ ఇయర్స్ ఒక గ్లాండ్ ఉంటుంది మన బాడీలో సిక్స్ ఇయర్స్ కి ఆ గ్లాండ్ కరిగిపోతుంది ఆ గ్లాండ్ ఉన్నంత వరకే మిల్క్ తాగాలని ఒక సైన్స్ రిపోర్ట్ చెప్తాది ఆ గ్లాండ్ కరిగిపోయినాక మిల్క్ అవసరం లేదు మనకి అడల్ట్స్ కి మిల్క్ అవసరం లేదని కూడా చెప్తా సైన్స్ సరే అవన్నీ మనం అంత డీటెయిల్ గా మనం చెప్పనవసరం లేదు తర్వాత ముప్పై సంవత్సరాలు నేను అలర్జీస్ తా సఫర్ అయిన ముప్పై సంవత్సరాలు భయంకరమైన అలర్జీస్ ఎన్ని మందులు వాళ్ళను ఏ డాక్టర్ అంటే ఆ డాక్టర్ దగ్గర వెళ్ళినాను ఎటువంటి ప్రతి రకమైన టైప్ ఆఫ్ మెడిసిన్స్ వాడినా ఆయుర్వేదము హోమియోపతి ఇంక చెప్పనవసరం లేదు అన్ని రకాల నేచురోపతి అన్ని ఇంగ్లీష్ మందులు వాడిన వాడినా గడ ఏవి తగ్గలేదు కానీ చెప్తున్నా మీకు చూడండి కేవలము ప్రార్థన ద్వారానే వాటి మీద మనం విజయం పొందగలం దాని నుంచి నేను విడుదల పొందిన అలర్జీస్ నుంచి విడుదల పొందిన ల్యాక్టోసింటలంజ్ రోగాల నుంచి విడుదల పొందిన గ్రంథులైన అన్ని లాస్ట్ ఇయర్ కంప్లీట్ గా పోయినాయి అన్ని గడ్డలు ఎట్లా పోయినా నేను ఏం మందులు తీసుకోలేదు మందుల వల్ల ఏమి రెస్పాన్స్ కావట్లేవు కేవలం ఆ ప్రభు ఒక్కడే ఆ రీతిగా స్వసత ఇవ్వగలడు కాబట్టి ప్రార్థన విడిచిపెట్టేది లేదు పొద్దున మెలకు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి రాత్రి నిద్ర ప్రార్థన చేయాలా అవన్నీ సీక్రెట్స్ నేను నేర్చుకున్నాను ఎప్పుడు టైం అప్పుడు మోకళ్ళ మీద ప్రార్థన చేయాలా వర్షిప్ చేసుకోవాలా గంటలు గంటలు దేవుడు ఎన్నిసార్లు మాట్లాడేటాడు ఆయన దర్శరీతిగా మాట్లాడతాడు స్వర రూపకంగా మాట్లాడతాడు వాక్యపరంగా మాట్లాడతాడు ఆయన ఏ రూపక మాట్లాడవచ్చు ఆయన ఇష్టం అది నువ్వు సిద్ధపడ్డవా ఆయన వాక్యం వినడానికి ఆయన స్వరం వినడానికి ఆయన స్వరం వినాలా ఒకసారి చెప్పిండి ఎన్నిసార్లు నేను క్షమించాలన్నాడు అవును ప్రవ్వా నాకు సాయం దయచేయి నేను ఇక మీదట పాపం చేయకుండడానికి చూడండి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధం ఉండాల నీ హృదయము నీ తలంపు నీ నడబడి నీ ప్రవర్తన అంతట్లో పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను క్విక్గా కొన్ని పాయింట్స్ మీకు చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను మొదటిదిగా తల్లిదండ్రులు చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించాలి పిల్లల జీవితాలలో ప్రాధాన్య జీవితంలో వాళ్ళు నడిపించాలి దేవుని వాక్యాలలో బలపరచాలి యోనా మూడు మూడు దివరాత్రములు తిమింగల కడుపులో ఉన్నాడంటే మీరు దానికి జవాబీ కావాలి కదా డైజెస్ట్ కాలేదా సైన్స్ స్టూడెంట్స్ కదా వీళ్ళందరూ త్రీ డేస్ తిమింగలపు కడుపులో యోనా ఉంటే డైజెస్ట్ కావాలి కదా ఎందుకంటే దాని కడుపులన్నీ గ్యాస్ట్రిక్ జ్యూస్ సెలైవరీ జ్యూస్ బయల్ జ్యూస్ అన్ని పడతా ఉంటాయి అలా మళ్ళీ పడినప్పుడు డైజెస్ట్ అయిపోవాలా కదా యోన వాళ్ళు డైజెస్ట్ ఎందుకు వెళ్ళే యోన మీరు దాని జవాబు ఇవ్వగలరా మీరు ఇచ్చిండ్రు అనుకో కరెక్ట్ జవాబు వాడు విశ్వాసంలోకి లేకంటే వీళ్ళకి జవాబు చెప్పనికి రాదు అంటే అది అది స్టోరీ అది కట్టుకథ ఆ పదం వాడతారు ఇది కట్టుకథ కల్పితం చూడండి దేవుని వాక్యం కల్పితం కాదు కదా ఇది ఇది పర్ఫెక్ట్ వర్డ్ ఇందులో ఎవరు తప్పు లెక్క పెడలేదు కానీ మీ పిల్లలే తప్పు లెక్క పెడుతుంటే మీరు ఎందుకు సరిచేయలేని స్థితిలో ఉన్నారంటే మీరు కూడా ఎప్పుడు కనుక్కోలేదు కాబట్టి ఇక మీదట లెసన్ వాటి నేర్చుకోండి మార్కుసు వార్త పదహారాదూస్తాం కదా మనము నమ్మిన వాని వలన ఈ శుచక్రియలు కనబడును వాడు మరణకరమైన ఏది తాగినను వాడికి ఏ హాని కలగదు అని వాక్యం అంటే మీరు పాయిసన్ తాగినా గానీ మీకేమి హాని కాదనేసి నిజంగా వాడు ఎవడైనా పాయిసన్ మీరు తాకుండా అక్కడే కదా మీ విశ్వాసం టెస్ట్ చేయబడుతుంది అది ఏ దృష్టితో ఏ దృక్పథంతో రాయబడింది ఆ వాక్యం మీరు చెప్పాలా లేకపోతే ఎందుకంటే హేతువాదులు ఈ వాక్యం తీసుకొచ్చి చెప్తా ఉంటారు మీ పిల్లలు అది వింటారు మీ దగ్గరకు వచ్చి ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళ మీరు ఏ రీతిగా వాళ్ళకి జవాబిస్తారు అక్కడ వాడి విశ్వాసం పడిపోతుంది వాడు ఫుల్లీ సెక్యులర్ గా తయారైతాడు వరల్డ్ లోకాతీతంగా తయారవుతాడు ఇంకా వాడు కష్టాల ఉంటాడు వానికి ఇంకా వేరే మార్గం లేదు మనం ఏందంటే మన బలహీనులం కాబట్టి ఆయన బలవంతుడు అందుకే ఆయన బలాన్ని ఆశ్రయించిన వాళ్ళం ఇవన్నీ వాళ్ళకి చెప్తే పిచ్చితనం లాగా ఉంటాయి కాబట్టి వాళ్ళని మనం ప్రభుత్వం తా నడిపించాలంటే ఏం చేయాలి ఫస్ట్ పాయింట్ నేను ఒక సెవెన్ పాయింట్ ఫటాఫట్ మీరు చెప్పండి ఇప్పుడు సిస్టర్ వాక్యం హెవ్యుల రాష్ట పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచ్చనం ఇది ఫస్ట్ పాయింట్ మనం ఈ రోజు ప్రాక్టీస్ చేయాలి ఈ రోజు నుంచి చూడండి చదవండి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్ట ఉండట అసాధ్యం ఇంపాసిబుల్ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం చూడండి మీరు దేవునికి ఇష్లుగా ఉంటే ఆయనకి సమస్తం సాధ్యం ఆయన మీ జీవితంలో ఏమైనా చేయగలడు ఆయనకి సమస్తం సాధ్యం మీర ఆయన ఈ సృష్టిని సృష్టించినవాడు కాబట్టి ఆయన ఇందులోనికి రావచ్చు ఇందులో నుంచి పోవచ్చు ఆయన ఇష్టమది కదా ఆయన ఇష్టం అది ఆయన దీన్ని తారుమారు కూడా చేయొచ్చు కదా ఈ గృహాన్ని ఒకేసారి పైకి లేపచ్చు దీని మీద ఇంకొకటి ఇవ్వచ్చు ఇది లో అసాధ్యం ఉదాహరణకు చెప్పాలంటే నేను నా జీవితం విధానం చెప్తాను నా విశ్వాసం నేనేమంత గొప్ప ఉద్యోగాలు చేసిన కానీ దేవుడు నాకు హైదరాబాద్ సిటీలో హార్ట్ ఆఫ్ ద సిటీలో సొంత ఇల్లు ఇచ్చిండు అసలు నాకు అసాధ్యం నా సంపాదనకి నా ఉద్యోగానికి నా జీవితానికి నాకు దొరకద్దు ఇల్లు కానీ డ్యామ్ చీప్ ఒక ఇల్లు ఇచ్చిండు ఎట్లా ఎట్లా సాధ్యం చెప్పండి లోకాతీతంగా ఆలోచించకండి క్యాల్కులేషన్స్ చేయకండి సైంటిఫిక్ గా చేయకండి నువ్వు లోన్ తీసుకున్నావు నీ శాలరీ ఎంత అవన్నీ ఈలోకీతమైన ఆలోచనలు ఆయనకు సమస్తం సాధ్యము అని నమ్మినవనుకో అది ఎంత కాస్ట్లీ అయినా కాని నీకు రావాల్సింది అయితే నీకు ఇస్తాడు ఆయన అంతే అది మనం ఎందుకంటే అదికే చూస్తాం కదా ఏహోవో కట్టించో కట్టుబడి ప్రయాసం వ్యర్థమన్న వాక్యం ఎందుకుంది నువ్వు ఎంత లోన్స్ తీసుకున్నా ఎంత అప్పులు చేసి ఎంత కష్టపడి కట్టుకున్నా అది అది ఇన్కంప్లీట్ లాగానే ఉంటది కానీ ఆయన కట్టిస్తే పర్ఫెక్ట్ టైం కట్టిస్తాడు దాంట్లో నువ్వు ఉంటావు మా ఉంటాడు మా ఇంటి దగ్గరనే ఫూల్స్ అంట ఇండ్లు కడతారంట వైజ్ people ఇండ్లలో ఉంటారంట ఫుల్స్ బిల్డ్ ది హౌస్ వైజ్ లివ్ ఇన్ ఇట్ అంటే అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళంతా ఫుల్స్ మనం అనొద్దు బయట మన మంచిగా ఉండదు కదా వాళ్ళంతా ఇండ్లు కట్టి అమేస్తా ఉంటారు మనం మనలాంటి వాళ్ళ ఇల్లు కొనుక్కొని అందులో పోయి కూర్చుంటాం అండ్లుంటాం కదా బయట అట్ట చెప్పొద్దు మనము అంటే ఆయన చెప్తుండట్లా మనం అర్థం చేసుకోండి ఆయన ప్రియులకు ఆహారం అనుగ్రహిస్తారా ఈ లోకస్తులంటే ఎంతో కష్టపడి చెమట ఓడిచి కన్నీరు విడుస్తూ ఆహారం పొందుకుంటారంట తింటారంట ఆయన ప్రియులు ఏ కష్టపడకుండానే సంతోషంగా ఆహారం పొందుకుంటారంట ఎందుకు పొందుకుంటారు చెప్పండి ఆయనకు ఇష్లు కాబట్టి అవ్వ ఆయనకి ఇష్లుగా ఉండడం తీర్మానించుకోలేదు నుంచి లేకపోతే ఆయన నుంచి నువ్వేం పొందుకోలేవు ఇప్పుడు చూడండి తల్లిదండ్రులకి పిల్లలు ఇష్టమైతే ఏం చేస్తారు పిల్లలకి ఏమో తీసుకొచ్చి చాక్లెట్లు తీసుకొస్తారు మంచి మంచిగా వనుకొచ్చి ఇస్తారు కదా ఎప్పుడు ఏదో ఒకటి ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకు చాలా ఇష్టం కాబట్టి కాబట్టి ఈ సీక్రెట్ మనం నేర్చుకుంటున్నాం ఈరోజు ఏం సీక్రెట్ అంటే నువ్వు విశ్వాసం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ఇష్టంగా ఉండలేవు అంటే ఆయనకి ఇష్టం ఉండదు నువ్వంటే అందుకు నీకు విశ్వాసం అవసరం పాయింట్ నంబర్ వన్ ఈ రోజు నుంచి మనం ప్రాక్టీస్ చేద్దాం నీవు విశ్వాసంలో అంచెలంచ ఎదగాల ఇప్పుడు మీరు మీరు ప్రభుత్వం నమ్ముకొని చాలా సంవత్సరాలు అయింది కదా బహుశా చిన్నప్పుడే నమ్ముకున్నారేమో కొందరు ఇరవై సంవత్సరాల క్రితము ముప్పై సంవత్సరాల క్రితము ముప్పై సంవత్సరాల క్రితం ఉన్న విశ్వాసానికి ఈ రోజు ఉన్న విశ్వాసానికి తేడా ఉందా లేదా మీరు పరిశీలించుకోండి మీరు ముప్పై సంవత్సరాల క్రితము ఎన్ని గంటలు ప్రార్థన చేసిన రో ఈ రోజు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు ఇప్పుడు చెప్పండి తేడా ఆ రోజు గంటలు గంటలు ప్రార్థన చేశారు రక్షణ పొందిన రోజులలో ఈ రోజు గంటలు గంటలు చేస్తున్నారా కాబట్టి మీరు విశ్వాసం ఎదుగుతున్నారా లేదా చూసుకోండి టెస్ట్ ఆఫ్ టైం ఇది కదా నేనే చెప్తాను నా విషయమే నేను కొత్తగా రక్షణ పొందిన రోజులలో బాప్సం పొందుకున్న రోజులలో రాత్రి ఒంటి గంటకి రెండు గంటల వరకు నాన్ స్టాప్ వర్షిప్ చేసినాను మోకాళ్ళ మీద అప్పుడు నేను చూసిన దర్శనాలు దేవుణ్ణి సింహాసనం చేసిన దేవుని మన ప్రభు సెలవు మీద పడుతున్న శ్రమ చూసిన అవన్నీ చూసినా నేను దర్శనాలు దాని ఓ రకరకాల దర్శనాలు చేసిన నేను ఎన్నిసార్లు పర్లాకానికి పోయినట్లు ఆ బంగారు వీధులలో తిరుగుతున్నట్లు నేను ఎన్నో దర్శనాలు చూసిన ఈ రోజుకి కూడా ఎన్నో కనిపిస్తూ ఉంటాయి నాకు దర్శనాలు కలలు కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే నాకు అంటే మీకు కూడా వస్తాయి అని చెప్పడానికి నేను చెప్తున్నాను చాలా మంది కూడా అనేక ప్రాంతాల్లో వాక్యం చెప్తుంటే బ్రదర్ మీరు వాక్యం చెప్తుంటే మీ చుట్టూ వెలుగు ఉంది బ్రదర్ అని చెప్తారు అప్పుడు నాకు అనిపిస్తుంది రవ్వా నా చుట్టూ వెలుగున్నదనేసి ఆమెకు చూపిస్తున్నావు ఎందుకంటే ఆమె చుట్టూ వెలుగు లేదని అర్థమవుతుందా మీకు నేను చెప్పిన దర్శనం నా చుట్టు వెలుగున్నట్లు నీకు ఎందుకు చూపిస్తున్నట్టే నీ చుట్టూ లేదు కానీ గ్రహించుకో అని చెప్పడానికి కొరకు ఒకసారి ఒక సిస్టర్ చెప్తాను బ్రదర్ మీరు ప్రార్థన చేస్తుంటే మీ వెనకాల దేవదూతలు ఇట్లా రెక్కలు విప్పుకొని ఉన్నాయి బ్రదర్ అంటే నేను ఇవాళ స్పెషల్ అనుకుంటున్నాను నేను స్పెషల్ అని నా చుట్టూ రెక్కలుంటాయా దేవునిూతలు బైబుల్లో వాక్యం ఉంది ప్రతి ఒక్కరి దగ్గర దేవదూతలుంటాయని ప్రతి ఒక్క దగ్గర దేవదూతలు ఉంటారు ఇక్కడ ఒక దేవదూతలుంటే ఇక్కడ ఒక దేవదూతలు ఉంటారు ఇద్దరు దేవదూతలు ఉంటారు వాక్యం బట్ నా దగ్గరే దేవదూతలు ఉన్నారంటే నీ దగ్గర లేననా చెప్తున్నాడు దేవుడు కాబట్టి దర్శనాలు అర్థం చేసుకునే విధానం ఆ రీతిగా ఉంటుంది నేనేం విరబోగడానికి వెళ్ళలేదు నేను సంతోషించో నేను గ్రేట్ ఫెలో నేను దేవుని దృష్టిలో ఎంతో స్పెషల్ అని నేను ఒక్కరిని అట్లా ఆలోచించడానికి వీల్లేదు బాగా చేసుకోండి విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు ఆయనకి సమస్తం సాధ్యం ఒకటే పాయింట్ ఏంటంటే నువ్వు ఆయనకి ఇష్టంగా ఉండాలంటే నీకు విశ్వాసం అవసరం అనేది ఈ వాక్యం చెప్తుంది తర్వాత ఇంగ్లీష్లో అట్లా లేదు ఆయనకిష్నుగా ఉండాలంటే యూ విల్ యూ విల్ బి ప్లీజ్డ్ అంతే నేము ఇంగ్లీష్ లోడ్ విదౌట్ ఫెయిత్ యూ కెనాట్ ప్లీజ్ గాడ్ కాబట్టి చూడండి ఆయనకి ఇష్టనుగా ఉండాలా ఆయనకి అంగీకారంగా ఉండాలా ప్లీజింగ్ టు హిమ్ అంటే అక్సెప్టబుల్ అంగీకారంగా ఉండాలా ఆయన నిన్ను ఒప్పుకోవాలా అంటే నువ్వు విశ్వాసంలోనే ఆయన చింతకు చేరాలా అది పాయింట్ నంబర్ వన్ విశ్వాసం లేకుండా ప్రభుకి ఎవరికి ఇష్టంగా ఉండలే అని చెప్తుంది వాక్యం కాబట్టి ఇప్పుడు చూడండి మత్త వార్త పదిహేనవ అధ్యాయంలో ఒక వాక్యం ఉంది చాలా ఆశ్చర్యకరమైనది ఇరవై ఎనిమిదవ వచనం అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసం గొప్పది చూడండి నీకు కోరినట్లే నీకు అవునుగాక నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్తున్నాడు కాబట్టి నీ విశ్వాసం ఏమంటున్నాడు గొప్పది అంటే విశ్వాసంలో గొప్పది ఉంది తక్కువది కూడా ఉంది కొంచెముంది గొప్పది కూడా ఉంది గొప్పది ఉంది తక్కువది ఉంది అని అర్థం అంటే నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా అంటాడు అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు విశ్వాసంలో ఉంటేనే ఆయనని అట్రాక్ట్ చేసుకోగలవు అర్థమవుతుందా అంటే ఆ రీతిగా చెప్పే బదులు ఇంకా పాయింట్ ఏంటంటే నీ విశ్వాసము ఆయనని కదిలిస్తుంది అది అసలైన పాయింట్ నువ్వు విశ్వాసంలో ఉంటే ఆయన కదలొచ్చేస్తాడు ఎక్కడున్నా కాని ఖచ్చితంగా వస్తాడు ఇప్పుడు నేను చెప్తాను చూడండి నాకు ఈరోజు మధ్యాహ్నము ఒక తలంపు వస్తుంది ఏంటంటే ఎన్నో ఫోన్స్ వస్తా ఉంటాయి కదా ప్రార్థనల గురించో ఎక్కడెక్కడెక్కడక్కడ నుంచో ప్రార్థనలు ఫోన్లు వస్తా ఉంటాయి బ్రదర్ ప్రార్థన చెయ్యండి అనేసి అయితే సడన్లీ కొంచెం ఎంతో డిస్టర్బింగ్ ఉంటుంది ఏదో ఇంపార్టెంట్ పని ఉంటుంది ఫోన్ వస్తుంది ప్రార్థన చేయమని ప్రార్థన చేయాలా కరెక్టే ఎందుకంటే మన బాధ్యత అది ఎవరో కష్టాలలో ఉన్నారనేసి దాని తర్వాత అరే చాలా ఇంపార్టెంట్ పని ఉంది కదా నా చాలా మంది ఉన్నారు చుట్టూ మీటింగ్లు ఉన్నాయి నేను అని కొంచెం ఇరిటేషన్ కూడా వస్తూ ఉంటాయి నాకు అప్పుడు సడన్లీ ఒక థాట్ వచ్చింది ఈరోజు నాకు ఒక రెండు మూడు ఫోన్ కాల్స్ వస్తేనే నేను ఇంత డిస్టర్బ్ అవుతున్నానే ఆయనకి ఎన్నో ఫోన్ కాల్స్ పోతా ఉంటాయి ఇక్కడ నుంచి ఈ లోకంలో నుంచి ఎంతో మంది కదా ప్రార్థనలు చేస్తుంటారు వాళ్ళ డిస్టర్బ్ అవుతుందా ఆయన ఇరిటేట్ అవుతున్నాడా అదే క్రీస్తు కలిగిన మనసు అంటే మనం ఇరిటేట్ కావద్దు ప్రార్థన విషయాలు కొన్నిసార్లు అనిపించింది సిస్టర్ తనట్టునప్పుడు సిస్టర్ చాలా వర్షం పడుతుంది సిస్టర్ అంటే వదర్ వాళ్ళు మీ గురించి వెయిట్ చేస్తున్నారు వదరంటే తీర్మానించుకున్నాం రావడానికి అంతే ఈ రోజు పొద్దున నుంచి ఏం తినేది కూడా నేను యాక్చువల్ గా ఆకలి వేస్తుంది కానీ పోయింది ఆకలి పోయింది ఎందుకంటే ఆయన ఆకలి ఇంపార్టెంట్ కదా మనం ఆయన ఆకలిని దృష్టిలో పెట్టుకుంటున్నాం కాబట్టి చూడండి పర్లవరాజము తిండికి సంబంధించింది కాదు అన్న పానంలకు సంబంధించింది అసలే కాదు అంటాడు ప్రభునందలి ఆనందానికి సంబంధించింది కదా మేము ఎక్కడ పడితే అక్కడ తినం అది కూడా ఉంది పాయింట్ ఎక్కడ పడితే అక్కడ తినము ఏం పడితే అది తినం కూడా మేము నాకు ఒక డిసిప్లిన్ అవన్నీ ఉంటాయి ఫాస్టింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటాం సరే కొన్నిసార్లు అది విధానము అది ఫాస్టింగ్ లాగానే నాచురల్ గానే జరిగిపోతా ఉంటుంది కానీ చూడండి ఈ యొక్క వాక్యం చాలా ముఖ్యమైనది నీ విశ్వాసము ఎంత గొప్పగా అయితావు అంత అట్రాక్ట్ చేసుకోగలవు నువ్వు ఆయనని ఆయన కదిలించగలవు నీ ప్రార్థన ఉండాలా నువ్వు ఈరోజు ప్రార్థన చేస్తే ఆయన తీగొచ్చేసేయాల నీ సన్నిధి మీ ఇంటికి వచ్చేయాలా ఎక్కడున్నా గాని ఆయన ఆత్మ ఎక్కడ సంచరిస్తున్నా గాని యునైటెడ్ స్టేట్స్ ఏ గానీ యూరోపే గానీ ఇంకెక్కడ గానీ ఆస్ట్రేలియా గానీ ఏ దేశంలో ఆయన ఆత్మ సంచరిస్తున్నా నీ ప్రార్థన ఆయన గుంజాల ఎక్కడికి నీ విశ్వాసాన్ని ఇక్కడికి గుంజుకొని రావాలా అట్లాంటి ప్రార్థనలో మనం ఎదగగలమ్మా అట్లాంటి విశ్వాసంలో మనం ఎదగగలమ్మా చూడండి మన బలయ్యత ఏం తెలుసా సమసం చేస్తా దుఃఖంలో ముగినిపోతా ఉంటాం నీ చింత యావత్ ఆయన మీద మోపనడలేదా అంతే ఎటువంటి చింతన గాని ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవుడికి అసాధ్యమైన ఏదైనా ఉందా ఏమీ లేదు అది ఏ రోగం ఎందుకంటే మా సేవ జూసినాం ఇన్ని సంవత్సరాలు రకరకాల రోగాల నుంచి మనుషులు విడుదల పొందడం మేము చూసినాం ఇది మనుషులకు అసాధ్యం డాక్టర్లకు అసాధ్యం డాక్టర్లు ఏమీ చేయలేరు నేను చూసిన ఎందుకంటే నేను హాస్పిటల్స్ లో పనిచేసిన వాడిని చాలా సంవత్సరాలు పెద్ద పెద్ద పొజిషన్స్ పనిచేసి కిందికి దిగి వచ్చిన వాణ్ణి కాబట్టి ఏ డాక్టర్ కూడా స్వస్థత చేయలేడు ఎందుకంటే డాక్టర్స్ కేవలం మందులు ఇవ్వగలరు అది వాటికి నీ రోగం అర్థమవుతే అది కూడా వానికి అర్థం కాక నీకు డయాగ్నోస్టిక్స్ అన్ని టెస్ట్లన్నీ రాస్తా ఉంటాడు ఆ టెస్ట్లను ఆధారంగా చేసుకుని వాడు ఏదో మందులు ఇస్తాడు బైఛాన్స్ అది హిట్ అయితే సస్వత వస్తుంది లేకపోతే ఇంకొక టెస్ట్ రాస్తాడు ఇంకొక మందు రాస్తాడు కాబట్టి ఇంగ్లీష్ మందులలో హీలింగ్ లేదు అది నేను ఓపెన్ గా చెప్తాను డాక్టర్లతోనే చెప్తా లెక్చర్స్ ఇస్తే వాళ్ళకి ఇంగ్లీష్ మందులలో హీలింగ్ లేనప్పుడు ఎందుకు మోసం చేసిన పబ్లిక్ ని అని చెప్తా నేను వాళ్ళతో ఏ మందులో లేదు హీలింగ్ ఏ మందులలో నీకు క్యూర్ లేదు డయాబెటీస్ కి క్యూర్ ఉందా హార్ట్ ప్రాబ్లమ్స్ క్యూర్ అయ్యిందా లేదు క్యాన్సర్ కి రోగం ఉందా మందు ఉందా ఏ ఇంగ్లీష్ మందు లేదు మళ్ళీ మందు క్యూర్ కి మందు లేనప్పుడు నువ్వు ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతున్నాను డాక్టర్స్ నువ్వు స్వస్థ పర్సని వాడవైతే మందు ఎందుకు ఇస్తున్నావు అంటే నువ్వు మోసగిస్తున్నావు పబ్లిక్ ని వాడంటాడు క్యూర్ లేదు కరెక్టే కానీ నేను చేయనికి ఇస్తున్నా కదా మందు అంటే నువ్వు సమర్థించుకుంటున్నావు కదా అంట లెవెల్ మేనేజ్ చేయని షుగర్ లెవెల్ మేనేజ్ కావాలంటే ఒక మంది ఇస్తాడు బీపీ మేనేజ్ కానీ ఒక మంది ఇస్తాడు ఇవి లైఫ్లాంగ్ తీసుకోవాలంటాడు అవి లైఫ్లాంగ్ తీసుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ నాకు తెలిసి ఏమైతాయో వేరే వాళ్ళన్నీ దెబ్బతింటాయి కాబట్టి ఇంగ్లీష్ మందులు తినడం వల్ల చనిపోతారు కానీ మనుషులు దాని నుంచి ఎవరు స్వచ్ఛత పొందాడు కాబట్టి మనకు ఆ జ్ఞానం దేవుడు ఆయన విశ్వాసంలో ఎదిగినప్పుడు చూడండి స్వస్థతలు వస్తాయి ఏ మనుషుల ప్రమేయం లేకుండా నువ్వు స్వస్థత పొందగలవు కాబట్టి చూడండి ఎఫ్ఎస్ లో రాసిన పత్రిక ఆరో అధ్యాయము మార్కు రెండవ అధ్యాయం మార్కుశ వార్త రెండవ అధ్యాయం అయితే వచ్చినమా చూడండి విశ్వాసం కుమారుడా చూడండి నీ పాపములు క్షమింపబడినవి చెప్పాను చూడండి అసలు ఎవరి విశ్వాసం వలన పక్షవాయుడు స్వస్థతో పొందిండ పక్షవాయుడి విశ్వాసం కాదు పక్షవాయు గల మోసుకొచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని చూస్తా కదా అర్థమవుతుంది ఇప్పుడు మనం ఇక్కడ ఇంతమంది విశ్వాసంతో ప్రార్థన చేసినాం ఇక్కడ వారి విశ్వాసం వాళ్ళకున్న విశ్వాసం వలన వీడికి స్వస్థత ఇచ్చేయండి పక్ష వయగల వాడికి అసలు పక్ష వయవానికి ఉన్నదా లేదు విశ్వాసం లేదు ఇప్పుడు మనం అందరం ఇంతమంది విశ్వాసంతో ఇక్కడ ప్రార్థన చేసినాం మీకు విడుదల బొందనుకుంటున్నారా కచ్చితంగా కలుగుతుంది అది మా విశ్వాసం ఎందుకంటే ఇక్కడ ఎవిడెన్స్ ఉంది ఈ ఎవిడెన్స్ ని మేము వాడుకుంటున్నాం అంటే ఈ ఆధారాన్ని మేము వాడుకుంటున్నాం ప్రభు అక్కడ స్వస్థత ఇక్కడ కూడా స్వస్థపరుస్తాం ఎందుకంటే అక్కడున్న ప్రభువు వేరే ఇక్కడున్న ప్రభు వేరేనా నిన్న నిరంతరం ఏకరీతంగా ఉండే ప్రభు మన ప్రభు కాబట్టి అక్కడ స్వస్థపరిచిన దేవుడు మన ప్రభు ఇక్కడ కూడా స్వస్థపరుస్తాడు ఇక్కడ కూడా అద్భుతాలు చేస్తాడు మీ అన్ని పొందినమని ప్రార్థించమన్నాడు కాబట్టి మీకు గృహం మీకు స్వస్థతలు మీ ఫ్యూచర్స్ ని బ్లెస్ చేస్తాడు అందుకే కీర్తన గ్రంథం నలభై అధ్యాయు ఒకసారి చూడండి కీర్తన గ్రంథం నలభై అధ్యాయంలో జు కీర్తన పాట పాడుతున్నాడు ఆ పాట ఎట్లందో చూడండి చాప్టర్ ఫిఫ్త్ వర్డ్స్ నుంచి యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు చూడండి ధన్యుడు అంటే అన్ని నీకు గ్యారంటీ గా వచ్చినాయి ఇంకా నీకు ఏ కొరత ఉండదు అన్న చెప్తున్నాడు ధన్యుడు అంటే కంప్లీట్ సంపూర్ణంగా నీకు వచ్చింది అన్న విషయం విధానం యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యలను ఆశ్చర్య క్రియలను నీకున్న తలంపులను బహు విస్తారములు ఆయన మీ గురించి ఎన్నో తలంపులు గలవాడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఆశ్చర్య క్రియలు అంట ఇక్కడ చూడండి బహు విస్తారములు వాటిని వివరించి చెప్పదని అవి లెక్కకు మించి ఉన్నవి అంటే ఇక మీదట మీ జీవితంలో చేయబోతున్నాడు దేవుడు అద్భుతాలని అవి లెక్క కట్టలేనంట మీరు నా జీవితంలో ఈ రోజుకు నేను చెప్తున్నాను నేను లెక్క కట్టలేను ఎన్ని అద్భుతాలు చూసాను నా జీవితంలో ఒకటిగా రెండుగా లెక్క కట్టలేను ఇక్కడ రావడం కూడా అద్భుతమే కదా రెండు కార్లు క్యాన్సిల్ అయినాయి మూడవ కార్లు వచ్చిన మేము ఏదోదో రూపకంగా రావాలనుకున్నాం అట్లా ఎన్నో అద్భుతాలు మా జీవితంలో మేము చూసినాం క్షణాలు క్షణాలలో ప్రార్థనలు ఈ క్షణం ప్రార్థన చేస్తే నెక్స్ట్ మూమెంట్ ఒక అద్భుతం జరగడం అట్లా ఎన్నో అద్భుతాలు జరగడం వలన ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసంలో మనం ఎదుగుతున్నాం ఇంకా ఆయనని డౌట్ పడ చూడండి ఈ విషయం అర్థం చేసి మీకు చెప్పాలా క్రిస్టియానిటీలో డౌట్స్ ఎక్కువ నాకేమైపోతుందో అన్న డౌట్ ఎక్కువ నా జీవితం ఏమైతుంది డౌట్ ఎక్కువ కాదు నమ్మిక మాత్రం ఉంచడు అన్నాడు అనుమానించకూడ అన్నాడు నమ్మిక మాత్రం ఉంచడు అన్నాడు భయపడకూడ అన్నాడు నమ్మిక మాత్రం ఉంచడం అంటున్నాడు మనకి భయము అనుమానము ఎక్కువ నమ్మిక తక్కువ మన ఎట్లయితే అద్భుతాలు ఎట్లయితే మన జీవితాల్లో విడుదలని కాబట్టి ఈ దినం తీర్మానించుకుందాం మనం మన గురించి ఆయన ఎంతో తలంపులు ఎన్నో తలంపులు బహువిస్తారమైన తలంపులు గలవాడు దాని వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించినవి కాబట్టి ఆయనకి సాటి అయిన ఒక్కడు లేడు ఇది నీ విశ్వాసం నా విశ్వాసం మన ప్రభుత్వాన్ని ఎవరిని మనం కంపేర్ చేయలేం ఆయనకి సాటి ఎవడు లేడు అటువంటి ప్రభుని మనం నమ్ముకున్నాం కాబట్టి ఈ విషయాలు ఒక్కటి మీకు చూపిస్తున్న చివరిగా చూడండి ఎనిమిదవ ఏడవ వచనం ఏడవ వచనం నలభైవ అధ్యాయము ఏడవ వచనం అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను ఇప్పుడు అర్థం చేసుకోండి దావిదంటున్నాడు పుస్తక చుట్ట అంటే ఇది ఇందులో మన మన పేర్లు లిఖించబడినవి నీ పేరు నా పేరు రక్షింపబడ్డ వాళ్ళందరి పేర్లు ఇంత లిఖించబడ్డాయి అని చెప్తున్నాడు అంటే జీవ గ్రంథంలో మన పేర్లన్నీ లిఖించబడ్డాయి ఇంకా మనం డౌట్ పడద్దు అనుమనించొద్దు ఎందుకంటే మనం అంతా అబ్రాహ్మ సంతానం కదా ఎంతమంది చెప్పండి మీరు నేను అబ్రాహ్ సంతానం ఎవరు చెప్తారు ఇక్కడ నేను అబ్రామ్ సంతానం చెప్తాను ఎందుకంటే రోమలా రాష్ట్ర పత్రిక అధ్యాయంలో ఉంది క్లియర్ గా రోమలా రాష్ట్ర పత్రికలో పదకొండవ చూస్తాము ఎనిమిదవ అధ్యాయంలో చూస్తాము గళితుల రాష్ట్ర పత్రిక మూడో అధ్యాయంలో చూస్తాము చాలా క్లియర్ గా చెప్పబడింది మనమే అబ్రామ సంతానం ఏ విశ్వ ప్రభు నమ్ముకున్న వాళ్లే అబ్రామ్ సంతానం కాబట్టి అబ్రామ్లకు ఏమేం వాగ్దానాలు చేసిండో అవన్నీ మనకే కానీ క్రైస్తారు మనకు కాదు వాళ్ళకంటాడు ఇస్లా పుట్టిన వాళ్ళకి అది మోసం ఏ విశ్వభు పక్షంగా ఉన్న మనమే అబ్రాహం సంతానమై వాగ్దాన వారసులం అంటాడు దళితుల రాష్ట కాబట్టి మనమే వాగ్దాన వారసులం కాబట్టి అబ్రాహంకి మీరు ఆదికాండము పరిణాదం చూడండి అక్కడ వాగ్దానాలు చేసిండు నీ సంతానం నేను ఎట్లా ఆ ఆశ్రాలన్నీ నీకు నాకు వర్తిస్తాయి ప్రకృతి సహజంగా ఉన్న ఇస్సల్ పిల్లలకు కానే కాదు అంత తిటగా చెప్పిండు పౌలకి చాలా బాగా అర్థమైంది కాబట్టి ఈ రోజు మీరు తీర్మానించుకోండి నేను అబ్రామ్ సంతానం నాకు వాగ్దానం రావాల్సిందే ప్రవ్వా నేను నీ బిడ్డని కాబట్టి నువ్వు రక్షణ బెట్టి నన్ను కొనుక్కున్నావు నీ క్రయదానంగా నీ ప్రాణాన్ని బెట్టి కొనుక్కున్నావు కాబట్టి నేను నీ కాబట్టి నీ నుంచి పొందుకుండే అధికారం నాకుంది నా తండ్రి నుంచి పొందుకుండే హక్కు నాకుంది కదా కాబట్టి అటువంటి విశ్వాసంలో మనం ఈ రోజు నుంచి ఎదరానికి ప్రయత్నించాలా కాబట్టి గ్రంథపుచ్చుటల్లో మనకు రాయబడింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా తొమ్మిదో వర్షం చూడండి నా పెదవులు మూసుకొనక మహా సమాజంలో నీ నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను అని నేను కాబట్టి ఇక మీదట మీరేం చేయాలని చెప్తున్నాడు ఇంతవరకు మీరు చేయకుంటే ఇప్పటి నుంచి నేర్చుకోండి ఇక మీదట మీరేం చేయాలా ఏం చేయాలంటే ఆయన నీతి నీతి సువార్తని మీరు ప్రకటించాల మీరు మౌనంగా ఉండడానికి వీల్లేదంట క్రైస్తవులలో బలమైన ఈ రోజు ఫ్రాంక్ గా తెలుసా అక్కడ ఉన్న మోసం మీకు చూపించాలి ఎందుకంటే ఇందాక నేను చూపించిన ఆ రీసెర్చ్ లో చర్చ్ కూడా ప్రాధాన్యత వహించాల క్రైస్తవులలో అవిశ్వాసం ఎందుకు చేకూర్చుకుంటుంది అంటే వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తలేదు బయట వాడేసే ప్రశ్నలకి చర్చ్ పాస్టర్స్ క్లారిఫై చేస్తా ఆన్సర్స్ ఇస్తలేరు అందుకే వాడికి అనుమానం పాసార్ మీద మా పాసార్కి ఏం తెలియదు అనేసి వాడు విశ్వాసం తరలిపోతున్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆయన నీతి నీ పెదవులు మూసుకోనకూడదు ఇక మీదట ఆయన స్థుతిస్తున్నావు ఆయన గనపరుస్తున్నావు ఆయన పాటలు పాడుతున్నావు అన్ని చేస్తున్నావు కానీ ఒక్కటి నువ్వు చేస్తావు ఏందది ఆయన నీతి సత్యాన్ని మీరు ప్రకటిస్తలేరు వేరే చర్చకి మీకు అదే తేడా వేరే చర్చెస్లలో ఓన్లీ పాస్తే ప్రకటిస్తాడు కాంగ్రిగేషన్ కిందని కూర్చొని అతనే వెళ్లిపోతా ఉంటాయి అది బైబుల్ వాక్యానికి విరుద్ధం నేను పేతు రాష్ట ఎన్నిసార్లు చూపించిన మనుషులకు పైన ఉన్న ఒక్కడే యాజకుడు కాదు క్రింద ఉన్న వాళ్ళందరూ కూడా యాజకులు అని ప్రూవ్ చేసి చూపించాడు వాక్యంలో చీకట్లో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించిన వాడి గుణాతిశాలను ప్రచురించిన నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశము యాజక సమూహము దేవుని ప్రజ దేవుని సొత్తు పరిశుద్ధ జనాగం మనము యాజక సమూహం రాజులైన యాజక సమూహం అన్నాడు అక్కడ అంటే మనమందరము యాజకులం ఇక్కడ ఉన్న వాళ్ళంతా పాస్టర్స్ ఆ రీతిగా చెప్పాలంటే ఈ లోకపు భాషలో చెప్పాలంటే యాజకులం మనం యాజకులు కింద కూర్చుంటారా పైన కూర్చుంటారా పైన అక్కడే వచ్చింది క్రైస్తవ జీవితంలో మోసం పాస్టర్ ఒక్కడే పైన ఉంటాడు తక్కిన యాజకులంతా కింద కూర్చొని హలలిగా పాటలు పాడుకుని వర్షం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి అనం వాళ్ళు యాజకుల్లాగా పని చేస్తలేరు అందుకు దేవునికి బాధ మీరు సర్వలోకానికి వెళ్లి సర్వస్థ ప్రకటించండి అంటే ఎక్కడ చేస్తారు యాజ్ఞ చేస్తా లేరు కాబట్టి దావేది రాజు ఆ విషయాన్ని ఆత్మలో తెలుసుకున్నందుకే నా పెదవులు మూసుకునక మహా నీతి సువార్తను నేను ప్రకటించిన్నాను ఇక మీద మనం చేయాలి అప్పుడు మీకు విడుదలొస్తుంది నేను ఒక కేసు చెప్పేసి ఇంకా వాక్యాన్ని ముగిస్తా కొన్ని సంవత్సరాల క్రితం ఇది జరిగింది ఆశ్చర్యకరంగా ఆ వ్యక్తిని మొన్న కలిసినలేదు అంటే దగ్గర దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక వ్యక్తిని కలిసి నేను జస్ట్ టూ డేస్ అగో ఆయన పేరు రమిష్ వరుసకు నాకు కజిన్ అవుతాడు కడపలా ఉంటాడు ఆయన ఆయన పెద్ద మంచి మ్యూజిషియన్ కానీ టూ డేస్ క్రితం ఒక మ్యారేజ్ లా కలిసిండు అక్కడ మాట్లాడాం దీర్ఘంగా మాట్లాడినాం అతనికి ట్వంటీ ఇయర్స్ అగో ఏదో అయింది స్టమక్ లో కడుపు నొప్పితో బాధ అనుభవిస్తూ యూరినేషన్ బంద్ అయిపోయింది ఆకలి లేదు అట్ల బెడ్రీడన్ అయితే అక్కడ నుంచి అంబులెన్స్లో తెచ్చారు హైదరాబాద్కి ట్వంటీ ఇయర్స్ ఒక మాట చెప్తున్నాను నేను అయితే సికింద్రాబాద్లో నర్సింగ్ హోమ్ ఉంటే అందులో పెట్టిన అతన్ని అయితే ఆయన బెడ్ మీద పండుకొని ఉన్నాడు ఆ రోజు వాళ్ళ తమ్ముడు సురేష్ ఆయన పేరు మంచి పాటలు పాడతాడు కదా మన టీవీలలో కూడా బ్రదర్ సురేష్ అని పాటలు పాడుతుంటాడు సురేష్ ఆయన ఫోన్ చేసి అన్నకు బాగలేదు చాలా కాలం నుంచి బెడ్ ఇడ్ ఇక్కడ సికింద్రాబాద్ నర్సింగ్ హోమ్ తెచ్చినాం ఒకసారి నువ్వు వచ్చి ప్రార్థన చేయంటే నేను పోయినా పోలే ఫస్ట్ పాయింట్ చెప్పాలి నాకు రోజు అప్పుడు వన్ వీక్ నుంచి టైఫాయిడ్తో బాధపడుతున్నా భయంకరమైన తలనొప్పి ఇట్లా అంటే అట్లా అంటే కదితే నొప్పి భయంకరంగా తలనొప్పి ఫీవర్ ఉంది ఇంక నేనే బెడ్ ఇడ్ అను వన్ వీక్ నుంచి అప్పుడు ఫోన్ వచ్చింది ఎవరు లేరు నేను ఒక్కరిని ఫోన్ ఎత్తిన ఇట్లా నువ్వు ఎట్లన రావాలొచ్చి ప్రార్థన చేసుకోవాలంటే నా పరిస్థితి బాగాలేదు నేను ఎట్లా పోయి రావాలా చూడండి విశ్వాసంలో ఎట్లా మనం యాక్టివేట్ కావాలనేది చెప్తున్నాను నేను నేర్చుకున్నాను ఆ లెసన్ సరే వాళ్ళు అట్లా బలవంతం చేస్తారు కదా అన్న అంత దూరంకి వెళ్ళొచ్చాడు సరే నేను పోయి ప్రార్థన చేసానని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కి పోయి బస్ నెంబర్ వన్ ఎక్కినా బస్ నెంబర్ వన్ ఎక్కి సికింద్రాబాద్ బ్రిడ్జ్ దగ్గర దిగి అక్కడ నుంచి వాకింగ్ టైఫాయిడ్ తలనొప్పి హై ఫీవర్ ఒలిఫెంట్ బ్రిడ్జ్ దగ్గర నుంచి వాకింగ్ చేసుకుంటా పోయినా సెకండ్ లో నరసింగ అది స్ట్రైట్ రోడ్ వాకింగ్ చేసుకుంటా పోయినాను అసలు నాకు తెలియదు ఎప్పుడు పోయిందో జరముట్టండ్ అన్ను నా శరీరం ఎప్పుడు విడిచిపెట్టింది కూడా నాకు తెలియదు ట్వంటీ ఇయర్స్ క్రితం సాక్షా నేను చెప్తున్నా దేవుడు చేసిన అద్భుతం అయితే పోయినా పోయి పోతే చూస్తే చూడండి హాస్పిటల్ పోయి ప్రార్థన చేసినప్పుడు సేవకులు అందరూ నేర్చుకోవాల్సిన విషయం ఏం తెలుసా ఎప్పుడు సమస్య గురించి ఆ రిపోర్ట్ల గురించి డయాగ్నోస్టిక్ స్టడీస్ డాక్టర్ ఏం రాసిండు ప్రిస్క్రిప్షన్స్ ఈ మందరు ఇవి చూస్తూ ఉంటారు అది చూడచ్చు మనం అర్థమవుతుందా ప్రభు వైపు చూడండి కల్వేర శిలలో ఆ ప్రభు చూస్తా ఉండండి ఆ వ్యక్తిని ఆ సిల్వ దగ్గర తీసుకోండి రండి మీ హృదయంలో చూసుకోండి ఆ రిపోర్ట్స్ చూడకండి డాక్టర్ రిపోర్ట్స్ చూడకండి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడండి డాక్టర్ ఈ పాటర్ ఈ పేషెంట్ ఏమైంది డాక్టర్ అని అడగకండి అవసరం లేదు ఎందుకంటే ఆ రీతికి అడగడం వల్ల మీరు ఈ లోకాతీతంగా తయారవుతారు సైంటిఫిక్గా తయారైతారు అప్పుడు ఫెయిత్ నుంచి బయటకు అప్పుడు మీ ప్రార్థనకు జవాబు రాదు కాబట్టి ఫెయిత్లనే ఉండండి ఇది విశ్వాసం వలననే కలగాల విశ్వాసాధితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని యాకోబ్రాష్ట పత్రికలు కాబట్టి మనం అది కాన్సన్ట్రేట్ చేయాలి ఎక్కడపైన గానీ బ్రదర్స్ మన చుట్టూ ఉంటారు బ్రదర్ ఇట్లుండే ఇతని సమస్య ఇట్లుంది అట్లుంది అని మాట్లాడుతూ ఉంటారు ఎంతగానీ నీ మైండ్ని మట్టుకు సిలవ దగ్గరనే పెట్టుకో నువ్వు అక్కడ నిలబడిపో అక్కడ నుంచి బక్కకు వచ్చిన అంటే వాడి దృష్టి నేను పట్టుకుంటాడు నీ ప్రార్థనకి విజయం రాదు అప్పుడు నేను ప్రార్థన చేసిన అతని మీద అతని కడుపు మీద చేయబెట్టి ప్రార్థన చేసిన ప్రార్థన చేసినాక నీళ్ళకి ప్రార్థన చేసిస్తే నీళ్ళు తాగిండు ఇంకా నేనన్నా వెళ్ళిపోతా మంచి పండుకొని అంటే అప్పుడు మంచి దుప్పటికప్పుడు పండుకున్నాడు ఇంకా పండుకున్నాక నేను ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోయినా నా రోగం ఎట్లా పోయిందో అది ఆశ్చర్యం అది దేవుని కార్యం నా తర్వాతగా నేను ఇంక ఆఫీస్కి వెళ్ళిపోయినా ఆఫీస్కి వెళ్ళిపోతే సాయంత్రం ఇంటికి వచ్చినాక వాళ్ళు ఫోన్ చేసారు ఆయన డిశ్చార్జ్ అయిపోయిండు ఊరికి వెళ్ళిపోయింది అనేసి హాస్పిటల్ నుంచి ఏమైందంటే ఆ హాఫ్ ప్రార్థన చేసింది ఇంటికి వెళ్ళిపోయినా ఆయనకి యూరినేషన్ స్టార్ట్ అయింది ఒక నెల నుంచి లేని యూరినేషన్ అప్పుడు స్టార్ట్ అయింది ఆయన బాత్రూమ్కి పోయి యూరిన్ పోసేసి వచ్చిండంట వచ్చినాక వామిటింగ్ స్టార్ట్ అయిందంట ఆయన వామిటింగ్ చేసుకుంటే మొత్తం నల్లగా వచ్చిందంట ఆయనకి ఇవ్వడం మళ్ళీ ఏం చేసినా మన దేవుడు మటుకు అద్భుతం చేసిన ఆయన జీవితంలో చూడండి ఇది మనం నేర్చుకోవాలా ఆయన నీ విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తున్నాడు అక్కడ ఇంకొక విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తున్నాడు ఆయన విశ్వాసంలో మనల్ని అట్లా పరీక్షించేవాడు కాబట్టి మనం ధైర్యం చేసి పోకపోయింటే ఏమైంది నీ రోగం పోకపోయేది అనరోగం కూడా పోకపోయాడు కాబట్టి ఈ సత్యాన్ని నేర్చుకుందాం ఈ రోజు మనము నోరు మూసుకొని ఉండడానికి బీల్లేదు ఈరోజు ఇక మీదట మీరు ఎక్కడున్నా గానీ సువర్త ప్రకటించాలని నేర్చుకోండి ఎందుకంటే కేవలం పాస్తర్ చెప్తే సరిపోదు మనం అందరం చెప్పాల అందరం యాజకలమే కదా నేను కొంతకాలం క్రింద ఒక రెండు మూడు నెలల క్రితము ఒక సత్యాన్ని గ్రహించిన బైబుల్లో అది నేను చూపించిన ఎందుకంటే నేను ఒక్కనే ఎందుకు తెలుసుకోవాలి అందరు తెలుసుకోవాలి అది పరలోకానికి పోయినాక కూడా పరలోకానికి పోయినాక కూడా కొంతమంది ప్రభుకి సన్నిహితంగా పోతారు వాక్యం చూపిస్తాను నేను ప్రాణ గ్రంథంలో పరలోకానికి పోయినాక కూడా కొంతమంది విశ్వాసు ప్రభుకి సన్నిహితంగా దగ్గరికి పోతారట ఆయన సన్నిధికి లెక్కలేని ప్రజలు గొప్ప జనమంతా ఆయన సన్నిధి నుంచి ఎంతో దూరంగా ఉంటారంట కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటారంట ఆ వెలుగుని దగ్గరికి పోలేకపోతారంట నీకు అర్థమవుతుందా కాబట్టి మనం అందరం పరలోకం పోతున్నాం కదా కానీ పరలోకంలో కూడా నువ్వు అంత దూరంలో ఉంటే అని అర్థముందా ఆయనకి సన్నిహితంగా ఉండాలా మళ్ళీ ఈ లోకంలో నీకు చెప్పిన ఈ పన్ను నువ్వు చేయకపోతే ఆయన సన్నిహితంగా ఎట్లుంటావు ఈ లోకల్లో నువ్వు పనులు చేయాలి ఇవన్నీ పనులు మేము అందుకే సంప్రదాయ పరిస్థితి బాగాలేదు పాపం ఇంటి దగ్గర ఒంటారు ఉంటాడు వాళ్ళ బాబు వర్షంలో ఏమొస్తావు నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్న గానీ ఆయనకు లేదు నేను ఎట్లనొస్తాను అని ఆయన వచ్చిండి ఒకరి విశ్వాసం ఒకరు ఎట్లా బలపరచుకోవాలా అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఇందాక ఆ పక్షవాయువాన్ని మోసుకొచ్చిన వాళ్ళు కదా చూడండి కొలసలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము కొలసలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాలు దాంతో నేను వాక్యాన్ని ముగిస్తా మొదటి అధ్యాయము మూడు నాలుగు వచ్చిన చూడండి పరలోక మందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి చూడండి క్రీస్తి కలిగిన విశ్వాసం పరుషులందరి మీద మీకు చూడండి మేము విని ఎల్లప్పుడు మీ ప్రార్థన చేస్తున్నాం చూడండి మనమందరం విశ్వాసంలో ఉన్నాం కదా ఇప్పుడు మనం అందరం విశ్వాసంలో ఉన్నాం కాబట్టి మనమందరం మనలో ఆయన ప్రేమ ఉన్నది కాబట్టి మనము ఒకరినొకరము ఎంకరేజ్ చేసుకోవాలంట ప్రార్థనలో మనల్ని ఒకరినొకరు జ్ఞాపకం చేసుకోవాలంటే ఇక మీద నుంచి మా ప్రేయర్ లిస్ట్ లో మీ ఫ్యామిలీ యాడ్ అయిపోయింది అనుకోండి మా ప్రేయర్ లిస్ట్ చాలా పెద్దగా ఉంటాయి ఎందుకంటే మేము మా వ్యక్తిగత ప్రార్థనలు చాలా తక్కువ ఉంటాయి రెండు నిమిషాలు ఉంటది మా రెండు నిమిషాలు ఉంటుంది మా ప్రార్థన ప్రవ్వా ఈ రోజు నన్ను కాపాడు ప్రవ్వా నూతన దినంలో నడిపించినవు సజ్జలెక్కలు పెట్టినది నీకు ఎంత బనాలు ప్రభావా ఇంతకంటే ఎక్కువ ఉంటది మా ప్రార్థన ఇంకా కుటుంబాలు పాస్తర్ల గురించి మినిస్టర్ల గురించి బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ సమస్యలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లల గురించి పోతనే ఉంటది ప్రార్థన పెద్ద లిస్ట్ గంటలు గంటలు పోతూ ప్రార్థన ఇప్పుడు మీ ఫ్యామిలీ కూడా యాడ్ అయింది ఆ లో ఈ రోజు నుంచి పోతా ఉంటాయి ప్రార్థన ఖచ్చితంగా పోతా ఉంటది అందరి గురించి ప్రార్థన చేస్తాం బ్రదర్ సంపద గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ పిల్లల గురించి మా సర్కుల్లో ఎంతమంది యాడ్ అయిపోతుంటారు ఇట్లా ఎక్కడెక్కడ పోతుంటామో అవన్నీ లిస్టులు కంటిన్యూ అవుతా అందుకే విజ్ఞాపన ప్రార్థన చేస్తే గంటలు గంటలు పోతుంది నువ్వు ఎంతసేపు మోకాలు ప్రార్థన చేసినా నాన్స్టాప్ పోతూనే ఉంటుంది కానీ స్వార్థపూరితమైన ప్రార్థన ఒక్క క్షణం కూడా ఉండదు ఒక్క క్షణం కూడా మనం ప్రార్థన చెయ్యలేము నీ సెల్ఫిష్ ప్రార్థన గురించి నీ సెల్ఫిష్ నీడ్స్ గురించి అందుకే క్షేమైన ఆహారం కొరకు కష్టపడకూడ అని చెప్పిండు కాబట్టి మనం కష్టపడదు మీదట ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలని కష్టపడదు ఎందుకంటే ఆయన అన్ని ఇస్తాడు సమకూర్చి ఆయన నీతిని ఆయన రాజాని వెతుకుదాం ఈ రోజు నుంచి అంతేనా ఆయన నీతిని అంటే ఆయన నీతిని అంటే రక్షణ అనుభవంలో మనం కంటిన్యూస్ గా ఉండాలా నీ రక్షణని పట్టుకోవాల పోగొట్టుకోద్దని నీ రక్షణ చివరి వరకు గట్టిగా పట్టుకోవాలి ప్రార్థనలో కూర్చోవాల ఆయన నీతిని ఆయన రాజాని వెతుకుదాము దాని ఆయన సంఘంలో మనం నోరు మూసుకొని ఉండద్దు మౌనంగా ఉండద్దు ఆయన సువార్తని మనం ప్రకటించాలి ఈ రోజు నుంచి సిగ్గుపడేది లేదు భయపడదు అసలేదు హాస్పిటల్స్ పోతే మేము చాలా మందికి చెప్తా ఉంటాం వాక్యం బెడ్ మీద కూర్చుంటారు కదా ఒక ఒక పేషెంట్ కి ప్రార్థన చేస్తుంటే తక్కిన వాళ్ళందరూ వచ్చేసి మా మా పేషెంట్ ప్రార్థన చేయి మా పేషెంట్ ప్రార్థన చెయ్యి అని ఉంటారు చెయ్యాలా మనం ఒక్క ఒక్క పేషెంట్ స్టార్ట్ చేయాలా తక్కిన వాళ్ళందరు పిలుస్తారు మిమ్మల్ని ప్రార్థన చేయమని మీరు అది స్టార్ట్ చేయకపోతే అడగారు మీకు అర్థమవుతుందా ఆ రోజు మీరు ప్రార్థన చేయడం వల్ల వాళ్ళకి స్వస్థత కచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళలో విశ్వాసం బలపడింది నీళ్ళ కూడా విశ్వాసం బలపడింది ఒకరినొకరు విశ్వాసం ఎంకరేజ్ చేసుకున్నాం కాబట్టి ఆ ప్రాధని ఖచ్చితంగా దేవుడు స్పందించి విడుదలైస్తా ఉంటాడు ఇది మనుషులకు అసాధ్యం యహో ఒక అసాధ్యమైన ఉన్నదా ఏదీ లేదు కాబట్టి ఈ క్షణం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము ఆయన మన విశ్వాసాన్ని బలపరిచేది దేవుడు ఎందుకంటే విశ్వాసాన్ని పుట్టించిన వాడు కొనసాగించేవాడు కూడా ఆయననే కాబట్టి ఆయన వైపు చూస్తూ మన గురియొద్దకు పరిగెత్తుద్దాం ఈ రోజు నుంచి అన్ని పొందిన్నాం అని ప్రార్థించిన ఈ రచ్చి అలాగే తెలుసు మీకేమేం అవసరం ఉందో తగిన సమయంలో వాటన్నిటిని సమకూర్చి మీకు ఇస్తాడు కాబట్టి ఆ విశ్వాసంలో మనం మీకు మీదట ముందుకు పోదాం కాబట్టి దేవుడు ఆయన అద్భుతాలు చేసే సమయానికి మనం చదపడుతున్నాం ఇప్పుడు ఈ కుటుంబంలో ఆయన అద్భుతాలు చేయబోతున్నాడు మనం మన హృదయంలో చూసుకుంటున్నాం మన కుటుంబంలో శాంతి సమాధానం మా కుటుంబంలో అద్భుతాలు మన శరీరాలలో స్వస్థతలు మీ హృదయంలో చూసుకోండి కళ్లతోని కాదు మీ హృదయంలో చూసుకోండి అవన్నీ నెరవేరుతున్నాయి ఈ క్షణం నుంచి ఆయన అద్భుతాలు చేసే గొప్ప దేవుడు ఆ రోజు చేసిండు ఈ రోజు కూడా చేస్తున్నాడు నా జీవితంలో చేసిండు మీ జీవితంలో కూడా చేస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు ఎంతో ప్రేమ జాలి దయగల దేవుడు మన కొరకు తన ప్రాణం సైతం త్యాగం చేసిన మనల్ని స్వస్థపరచలేడా మన జీవితాల అద్భుతాలు చేయలేడా కచ్చితంగా చేస్తాడు ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానించండి ప్రవ్వా ఇన్నాళ్లు మీరు మాకు సహాయ కలిగొన్నందుకు మీకు ఎంతో వదనాలైన ఏ యోగత లేని మమ్మల్ని మీరు మీ బిడ్డలుగా స్వీకరించినారు దేనికి పనికిరాని వాళ్ళ ఉంటుండగా మమ్మల్ని పరిశుద్ధులుగా తయారు చేసుకున్నారు మీరు పరిశుద్ధులు ప్రవ్వా పరిశుద్ధంగా ఉండాలా మాలోని అపవిత్రతలగించండి నిండు మనసుతో మిమ్మల్ని సేవించాలా ప్రేమించాలా ప్రవ్వా అటువంటి కుటుంబంగా మా కుటుంబాలను తయారు చేయండి ఇక్కడ ప్రార్థన చేసిన ప్రవ్వా ఈ కుటుంబం పట్ల తన మీ దృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాం ఈ ఇంటి చుట్టూ మీ యొక్క దహించిని కంచపెట్టండి ప్రవ్వా ఆటంక పరిచపోయితే చీకటి దురాత్ అందక మంత్రశక్తులని పాత్రి నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ కమెండ్ యూ టు మరోసారి జ్ఞాపకం చేసుకోండి చిన్న పాప గురించి ప్రార్థిస్తున్నా ఆశ్రయించండి తన భవిష్యత్తు సమర్పిస్తున్నాం గొప్ప సాక్షిక లేవనెత్తండి సిస్టర్ తన ఉద్దేశంలో ఘన విజయం మంచి గృహం అనుగ్రహించండి మేము అక్కడ ప్రార్థన చేయాలా మిమ్మల్ని మర్మపరచాలా అక్కడ కుటుంబం కలిసి మిమ్మల్ని స్థితించి గనపరచాలా అటువంటి సాక్ష్యం అనుగ్రహించి ఈ కుటుంబాన్ని మీరు ఆఖరి వరకు పరచుకోండి మరి విశేషంగా నోరు మౌనంగా మూసుకునడానికి వీల్లేదు ప్రవ్వ మీ నీతి సత్యాన్ని ప్రకటించే కుటుంబంగా ఈ కుటుంబాన్ని తయారు చేయండి మేము చూడాలా ప్రవ్వ సిగ్గుపడది మీ గురించి మేము సిగ్గుపడం ప్రభు ఎందుకంటే మేము సిగ్గుపడితే మీరు తిరిగి వచ్చినప్పుడు తండ్రి దట మా గురించి సిగ్గుపడతానా మేము అట్లా సిగ్గుపడడానికి వీళ్ళే దిగ మీద మేము సిగ్గుపడమైనా మేము దేని విషయంలో భయపడడం ప్రవ్వా ఈ కుటుంబాన్ని సిద్ధపరచండినైనా మీరు అక్కడి కొరకు ఈ కుటుంబాలు అనేట్ల సిద్ధపరచాల ఈ ప్రాంతంలో మీరు మీ కొరకు సాక్షిగా నిలబెడాలా ప్రవ్వా ప్రార్థనల కుటుంబంగా తయారు కావాలా అటువంటి కుటుంబంగా తయారు చేసి మీ రాకరి వరకు వీళ్ళందరినీ నానైనా ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన తండ్రి ఆమె ప్రవేశ రక్తంలో సంపూర్ణ విజయం అపవాళిక నాశనం జయం జయం జీ ఆమె ప్రభు అయిన ఏసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం తొడను గాక ఆమెన్ లాడ్స్టర్